పరిశుద్ధులపై దేవ ప్రేమ కనికరం కలిగిన మా ప్రియ పరల పడుతాండి నీ పాదాలకు వందనాలు స్థితి స్తోత్రంలో ప్రభావం ఈ గోచన కాలం అంతై తండ్రి ఉచితమైన పుస్తకం ప్రేమతో ప్రభావం నన్ను మమ్మల్ని అందరినీ కాచి కాపాడేందుకు వందనాలు ప్రభావం ఇంతవరకు నేను సజీవులుగా ఉంచి నా ప్రభావ యొక్క సన్నిధిలో ప్రభావ నీ బిడుదతో కలిసి చేరి నేను సిద్ధించడానికి ఆరాధించడానికి నీ స్వరంనికి నీకు మొరపెట్టడానికి నీకు వచ్చిన బట్టి వందనాలు కృతజ్ఞత స్థితులు స్తోత్రంలో చెల్లించుకుంటున్నాం తండ్రి సర్వశక్తివంతుడైన దేవ నా తండ్రి ఆ కలువర్సులలో ప్రభా మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడో తండ్రి మిమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడవ ప్రభా మీ ప్రాణానికి రైదనంగా చెల్లించే ప్రభా మాకు ఎంతగా విలువైనటువంటి అనుగ్రహించినందుకు వందనాలు ప్రభా నా తండ్రి నీ రాజ్యంలో నిత్యం నీతో ఉండే గొప్ప భాగ్యాన్ని తండ్రి మీరు మాకు అందరికీ అనుగ్రహించినారు ప్రాభా అందుని మీకు ఎంతో వందనాలు కృతజ్ఞత చెల్లిస్తున్నాను తండ్రి ఎక్కడ ఇద్దరు ముగ్గురు ప్రభా నీ నామాన్ని కూడి ఉంటే అక్కడ మేము దేవుడో తండ్రి ఇదిగో నా ప్రభా తండ్రి ఆన్లైన్ ప్రేయర్ మీటింగ్ లో ప్రభావి చిన్న మంది కోరుకునే ప్రభా మా మధ్యలో మీరు దిగండి మీ పరిశుద్ధ ఆత్మ నడిపించి ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా మీ ఆత్మ కార్యం ఇక్కడ జరిగించండి తండ్రి ప్రభా తండ్రి పాటల ద్వారా మహిమనుందండి వాక్యం మాట్లాడండి ప్రభా ప్రతి విజ్ఞాపన అంగీకరించి ప్రభా జవాబులను నిర్హించండి తండ్రి వచ్చిన మీ బిడ్డలందరినీ బట్టి వందన ప్రభా రావాల్సిన ప్రతి బిడ్డను మీరు నడిపించమని యాదంతరికి ప్రభా మీ ఆధిపత్యం నడిపించి మీరే మహిమలందమని ఏ సూక్రీస్తు పరిశుద్ధి నామని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ముర స్వరములగా నాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా ఏసయ్య నీకే నా ఆరాధనా సుమధుర స్వరములగా గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నాయస నీకే నారాధన మహదానందమి నాలో పరవశే నిన్నుస్తుంచిన ప్రతీక్షణం మహదానందమి నాలో పరవశే నిన్నుస్తుిన ప్రతీక్షణ సుముర స్వరములగా నలతో పేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా ఏసయ్యా నీకేర్ ఎడారి త్రోవలోనే నడచిన ఎరుగని మార్గములో నను నడిపిన నా ముందు నడిచిన జయ వీరుడా నా విజయ సంకేతమా ఎడారి త్రోవలోనే నడిచిన ఎరుగని మార్గములో నను నడిపిన నా ముందు నడిచిన జయ వీరుడా నా విజయ సంకేతమా నివే నివే నా ఆనందము నీవే నివే నా ఆదరము నివే నివే నా ఆనందము నీవే నివే నా ఆదరము సుమధుర స్వరములగాలతో వేలాది దూతలగలముల కొనియాడబడుచున్న నా ఏ సయ్యా నీకే నా ఆరాధనా సుమధుర స్వరములగా నలతో వేళ ది దూతల గలములతో కొనియాడబడుచున్న నా ఏసయ్యా నీకే నా ఆరాధనా సంపూర్ణమైనా నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నను విడువకా నా ధైర్యము నీ వేగా సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నను విడువకా నా ధైర్యము నీవేగా నీవే నీవే నా జయగీతము నీవే నీవే నా స్థుతి నీవే నీవే నా జయగీతము నీవే నా స్ గీతము సుముర స్వరములగా నాలతో వేలాది దూ తల గలములతో కొనియాడబడుచున్న నా ఏసయ్యా నీకే నా ఆరాధన సుమధుర స్వరములగానాలతో వేలాది దూ గలములతో కొనియాడబడుచున్న నా ఏసయ్య నీకే నా ఆరాధనం వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా నీవే నీవే నా అతిశయము నీకే నీకే నా ఆరాధన నీవే నీవే నా అతిశయము నీకే నీకే నా ఆరాధన సుమధుర స్వరములగా నాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా ఏసయ్య నీకే నా ఆరాధన సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా ఏసయ్యా నీకే నారాధనా మహదానందమి నాలో పరవశమి నిన్నుస్తుిన ప్రతీక్షణం మహాదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతీక్షణం సుమధుర స్వరముల కానాలతో వేళ కొనియాడబడుచున్నారాధనా ప్రార్థన చేసాం పర్షదుర్వా తండ్రి మీకు వదనాలనైనా మహోన్నతుడ దేవ మీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం తండ్రి ఇంతకు మళ్ళీ ఖర్చు కాపాడనందుకు మీకు వదనాలు ఈ యొక్క సాయంత్రం సమయం నా మీ సన్నిధిలో సమయం గడిపే అవకాశాన్ని భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినారు మీకు వదనాలు ఈ లోకస్తులు ప్రభావ దీన్ని పోగొట్టుకుంటున్నారు కానీ మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించినారు మాకు ఇది అనుగ్రహించినందుకు మీకు వదనాలు కాబట్టి నేను సమస్త ఘనత మహిమా ప్రభావం మీకే చెల్లించుకొని మీ సన్నిధిలో దినం గడుపుతా వెయ్యి దినంపుల కంటే శ్రేష్టమైందని వాక్యం సెలవిస్తుంది అటువంటి శ్రేష్టత మీరు మాకు మీకు వదనాలు ప్రతి బ్రదర్ ఆశీర్వదించండి సంపూర్ణత నడిపించండి ప్రతి అక్కర్లు ఆటంకాలను కలిగించండి మీ కొరకు సాక్ష్యవెట్టుకోండి ప్రభావ మీరు ఈ లోకంలోకి వచ్చింది జీవం ఇవ్వడానికి సమృద్ధి గల జీవాన్ని ఇవ్వడానికి ఇచ్చి వచ్చినారు కాబట్టి నైనా ఎటువంటి చెడు తలంపులు ఎటువంటి చెడు పీడ కళలు వచ్చినా కానీ వాటికి మేము భయపడడానికి వీల్లేదు ఎందుకంటే మీరు వచ్చింది సమృద్ధి గల ఇవ్వడానికి గురి మాకు మీరు అది అనుగ్రహిస్తాను వాగ్దానం చేసినారు కాబట్టి మేము భయపడకుండా ధైర్యంగా ముందు పొలాల సేపడండి వాడు ప్రభావ గొప్ప జనాన్ని జలడబడుతున్నాడు నైనా అది మీరు కానీ ఇవ్వ వారిని ఏ రీతిగా మీ చింతని నడిపించాలా అన్న ప్రయాసభలో మేము అందరం అంటున్నాం నేను అది మీరు మాకు చూపించినారు వాళ్ళ ప్రయాసపడమని మీరు ఏ రీతిగా తైలోకాల్లో మా కొరకు మేము వారి గురించి ప్రయాసపడాలని మీరు మా జ్ఞాకం చేస్తారు కాబట్టి వీటిని గ్రహించి ప్రకటన గ్రంథాలని వాక్యాలను మేము ధ్యానిస్తుండగా వాటిని మాకు అర్థమవులాగానే నడిపించండి చూపించండి వాటిని గ్రహించాలా పాటించాలా అనుభవపూర్వకంగా ప్రకటించాలా అటువంటి బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తయారు చేయమని ఏసు క్రీస్తు పరిషత్ అన్నా తండ్రి ఆమె పోయిన ఆదివారం నుంచి మనము అటుపోయిన ఆదివారం నండి ప్రటన్ గందం పద్నాలుగవ అధ్యాయంలోని ఒక విషయాన్ని ధ్యనించడానికి మనం ప్రయత్నిస్తూ ఉన్నాం అది ఈ యొక్క లక్ష మంది ఎవరు అనేది దాని మీద కొన్ని గంటల రికార్డింగ్స్ ఆల్రెడీ మనం గతంలో చేసినాం ఆల్మోస్ట్ ఒక సిక్స్ ఇయర్స్ పడుతుంది సిక్స్ ఇయర్స్ నుంచి మనం వీటి మీద రికార్డింగ్స్ చూస్తూ ఉన్నాం మనం అయినా కానీ ప్రభు వాటిని మరి అనేకమైన మనకు చూపిస్తూనే ఉన్నాడు అది టైమింగ్ని బట్టి నీ యొక్క ఆత్మీయ అభివృద్ధిని బట్టి నీకు వాటిని అనుగ్రహిస్తా ఉన్నాడు అయితే ఈ లక్ష నలభై నాలుగు వేల మంది పరిశుద్ధ గుంపు అని నేను అనేక పర్యాలు వాక్యపరంగా చూపించిన కానీ మతపరమైన క్రైస్తవులు నీతిమంతులాగానే ఉంటారు ఎవడి పాపన వాడే పోతాడు అనేవాళ్ళు వీళ్ళందరూ కాబట్టి వీరు వేషధరణలో ఉంటారు అన్నట్టు ఎందుకంటే వారికి తెలుసు మతయాజకులు పెద్దలు వాళ్ళంతా మోసంతో కూడిన వాళ్ళని అయినా కానీ వాళ్ళతో పాటే కలిసి ఉంటారు అన్నట్టు సహవాసంలో వాళ్ళను విడిచిపెట్టి వచ్చిన వాళ్ళు కాదు వీళ్ళు అబద్ధాన్ని సహవాసంగా మార్చుకున్న వాళ్ళు వీళ్ళు కాబట్టి వారి నుంచి వేరుపరచడం కొరికే దేవుడు ఈ యొక్క నీతిమంతులని సమలగుండ పోనిస్తూ ఉంటాడు అని నేను ఎన్నిసార్లు మీకు చూపించిన వాక్యం అనేక పర్యాలు అవి నేను చూపిస్తాను నన్ను ఈరోజు కొన్ని విషయాలు నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను ముఖ్యంగా ప్రకటన గ్రంథం అధ్యాయంలో ఈ యొక్క లక్ష మంది ఎక్కడి నుంచి కొనబడ్డారు అన్న విషయాన్ని నేను అటుపోయిన ఆధ్వర్యం చూపించి ఆపేసిన అక్కడికి వీళ్ళందరూ ప్రకటన గ్రంథం పద్నాలుగవ దేము నాలుగవ వచ్చినపు చివరి భాగంలో ఉంది అది అదేంటంటే నాలుగవచపు మొదటి భాగం వీరు స్త్రీ సాంగత్యంనా అపవిత్రులు కానివారు మత ఆచరణలకి వెళ్ళి బయటకు వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ ఏది అపవిత్రమైందంటే దేవుడు తృణీకరించినది పాటిస్తే అపవిత్రమైంది పాతవి గతించినవి ఇదిగో సమస్తం క్రొత్తవైనవి అని పౌలు కొరంతులు రాసిన రెండో పత్రికలో మనకు చూపించింది దాన్ని మనం పాటిస్తున్నాం ఏంటంటే పాతవి గతించినాయి అంటే పాత నిబంధన విధానాలు అవి పనికిరావు ప్రభు పుట్టక అవి పనికి వచ్చినాయి అంటే కొలసి రాష్ట్ర పత్రికల పౌలన్నడ అవి నీడలవి పాత నిబంధన ఆచార పద్ధతులు అన్ని నీడలు ఆ ఏడు పండగలు మన ప్రభు యొక్క నీడలు ఆచరణలు ఆచారాలు శుద్ధీకరణ ఆచరణ అనుదైన బలు రకరకాల బలు అన్ని బలులు మన ప్రభుకి నీడ కానీ ప్రభు వచ్చినాక నీడను వెంబడించొద్దు అని చెప్పిండు నీడను వెంబడిస్తే అది అపవిత్రత కాబట్టి వీరు స్త్రీ సాంగపత్యమున అపవిత్రులు కానివారు అంటే పాత నిబంధన ఆచారాలన్నింటినీ విడిచిపెట్టినవారు ముఖ్యంగా ఆ యాజకులు పాటించే విధానాలవి లేవి యాజకత్వము పాత నీడ అది కానీ నిజస్వరూపం వచ్చినాక లేవి యాజకత్వం పనికి రాదని చూపించిన హెబుల్ రాష్ట్ర పత్రికల పౌలు జ్ఞాపకం చేసిండు అది మనకి ప్రతి ఒక్కరూ మెల్కీ యాజకత్వపు క్రమంలోనికి రావాలని ప్రతి ఒక్కరు కానీ ఈరోజు యాజకులు సేవకులు రారు ఎందుకంటే ఆ యాజకత్వానికి లేవి యాజకత్వానికి మెల్కి యాజకత్వానికి చాలా వ్యత్యాసం ఉంటుంది లేవి యాజకత్వము ఎప్పుడూ తీసుకోవాలా మనుషుల ఏదో ఆశించాలని కోరుకుండేది అది కానీ మెల్కి యాజకత్వము మనుషులకి తిరిగి ఇచ్చేడుది అన్నట్టు మన ప్రభు ఏ రీతికైతే గొప్ప జనానికి పంచిపెట్టిండో ఐదు రొట్టెల రెండు చేపలు మెల్కీ యాజకత్వంలో ఉన్న వాళ్ళు కూడా అటనే పంచి పెడతా ఉంటారు అది నేను మీకు ఇన్నిసార్లు చూపించిన కూడా వాక్యం ఎందుకంటే ముఖ్యంగా మత్తైసు వార్త ఇరవై అధ్యాయంలో ఆ విషయాన్ని ప్రభు మన జ్ఞాపకం చేస్తాడు మత్తైస్ వార్త ఇరవై అధ్యాయం అనగానే మన ప్రభు చెప్పిన ఉపమానాలలో ఒక రెండు ముఖ్యమైన ఉపమానాలు ఉంటాయి అక్కడ మొదటిది ఏంటంటే పది మంది కన్యకళ గురించి అందులో ఐదు మంది బుద్ధి గలవారు ఐదు మంది బుద్ధి లేనివారు బుద్ధి గలవారు లక్ష నలభై నాలుగు వేల మందికి సాదృశ్యం బుద్ధి లేనివారు గొప్ప జనానికి సాదృశ్యం అయితే బుద్ధి గలవారు అంటే బుద్ధి గలవారు దివిటిలు చక్కపరుచుకున్న వాళ్ళు అంటే వాళ్ళ దివిటలు వెలుగుతూ ఉంటాయి బుద్ధి వాళ్ళు దివిటిలు చక్కపరచుకోలేదు ఆ అప్పుడే అందులో ఆ నూనె ప్రసరిస్తలేదు ఉన్న నూనె ఎండిపోయింది నూనె తెచ్చుకోవాలా జ్ఞానం కూడా లేదు వాళ్ళకి ఎందుకు ఈ లోకాతీతమైన జీవం అట్లా అది మర్చిపోయినరు వాళ్ళు కాబట్టి ఆయన వచ్చే టైంకి అవి మండలే ఆరిపోయినాయి చీకట్లు వీళ్ళు బుద్ధిగల వారు వాళ్ళ దివిటిని చక్కపరుచుకున్నారు చక్కపరచుకోవడం అంటే దివిటి వెలుగుతలేదు అని కూడా కదా నీ దివిటి వెలుగుతలేదని చెప్పినప్పుడు కదా నువ్వు చెక్కపరుచుకుంటూ నువ్వు అనుకోవచ్చు దివిటి వెలుగుతుంది నాది అనుకోవచ్చు కానీ నీకు కూడా చెప్తాడు నీ దివిటి ఆరిపోతుంది సన్నబడుతుంది వెలుగుత లేదు సరిగా అని చెప్పినప్పుడు దాన్ని జాగ్రత్తగా పరిశీలించి థ్యాంక్ యూ జీజస్ వందనాలు ప్రభు అని చెప్పి నీ దివిటిని చక్కపరచుకోవాలా కానీ వీడో నాకు చెప్పేటది అంటే అది ఆరిపోతుంది అది గొప్ప జనం యొక్క గుణగనం మా హాస్టర్ల నీకు ఎక్కువ తెలుసా జ్ఞానం అనేది వాళ్ళ గుణగనం కాబట్టి గొప్ప జనము అందరూ బయట ఉండిపోతారని ఆ యొక్క మత్త స్వార్థ ఇరవై ఐదు వందల నుంచి చూపించిన దివిటిని చక్కపరచుకున్నవారు కుమారుని స్వరం విన్నవారు వాళ్ళు లోపల ప్రవహించాక తలుపులు వేయబడ్డాయి సీల్ అయిపోయినాయి సీలింగ్ ఆఫ్ ద సెయింట్స్ అని ఎన్నో వాక్యాలు చెప్పిన నేను గతంలో ఎన్నో రికార్డింగ్స్ ఉంటాయి అందులో లక్ష మంది సీల్ చేయబడ్డ వాళ్ళు అంటే సెపరేట్ చేయబడ్డ వాళ్ళు దేవుని కొరకు స్వకీయంగా సమకూర్చబడ్డ వాళ్ళు ఆయన సొత్తు కానీ గొప్ప జన సమూహము ఈ లోకంలో కొట్టుమిట్టాడుకుంటూ పోతుంది ఎందుకు సహవాసం అటువంటిది మొదటి రెండు గుంపుల సహవాసంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అక్కడే కొట్టుకుంటా ఉంటున్నట్టు వాళ్ళు చెప్పిందే వినుకుంటా అదే సత్యం అనుకుంటా అబద్ధాన్ని ఆశ్రయించిన వారు నాకేం కాదులే నేను అమాంతంగా ఎత్తబడతానులే అనుకున్నారు కానీ అటువంటి జరగకపోవడం వలన వాళ్ళందరూ ఏమైపోయింది నేను నమ్ముకుందంతా అబద్ధం అయిపోయింది అని అప్పుడు దుఃఖపడతా ఉంటారు అయితే మన ప్రభు మెల్కి క్రమాన్ని అందుకే మెల్కీ యాజకత్వం ఆయన శాలేము రాజు అనేసి పావులు జ్ఞాపకం చేస్తాడు అయితే వెరీ రీసెంట్లీ ఇది ఎప్పుడు అంటే అబ్రహాము కాలంలోనే ఉండే మెల్కీ మందిరం బైబిల్లో ఓల్డెస్ట్ టెంపుల్ అంటే మెల్కీ టెంపుల్ అది అది అబ్రాహ్ కాలంలో ఉండే అక్కడి నుంచి వచ్చిండు ఈ యాజకుడు అబ్రాహ్ని కలవడానికి అయితే వెరీ రీసెంట్లీ ఆ మందిరం కనుక్కున్నారంట ఇస్రాల్ దేశంలో సో పోయి చూడమని చెప్పడం కాదు నేను చెప్తుంది కానీ ఇది సత్యం అని దేవుడు ఈ కాలంలో ఇంతవరకు ఒకటి దొరకలేదు ఆ టెంపుల్ కానీ మనం గత నాలుగు సంవత్సరాల క్రితం నుంచే మనం మెల్కీ యాజకత్వం గురించి మనం ప్రకటిస్తూ ఉన్నాం కానీ అది ఈ రోజు బయటకు వచ్చింది ఆ న్యూస్ అంతే తేడా అయితే పాత నిబంధన యాజకత్వము లేవి యాజకత్వము కృత నిబంధన యాజకత్వము మెల్కీ యాజకత్వం రెండింటికి తేడా ఏంటంటే మొదటి యాజకత్వము ఎప్పుడు లా లా అనేది అంటే ఈ ఈ అనేది లా అంటే ఉర్దూ తీసుకొని రా తీసుకొని అని చెప్పాడుది అయితే మెల్కి యాజకత్వం ఎప్పుడు తీసుకో తీసుకో అని చెప్పేది అంటే ఇచ్చాడుది అన్నట్టు దన ధర్మాలు చేశాడు అన్నట్టు రీతికి చెప్పాలంటే కూడా అయితే ప్రభు ఈ మతేశ్వార్త ఇరవై దాదంలో చెప్పిన ఉపమానలలో ఒక ముఖ్యమైన ఉపమానం గురించి చెప్పేసి చివరికి ఆ సంబంధించిన ఉపమానం ఇక్కడే చెప్తాడు ఒకనికి ఐదు తలాంతులు ఒకనికి రెండు తలాంతులు ఒకనికి ఒకటి ఇచ్చేయండు ఎవడి ఎవడి సామర్థ్యం చెప్పినా వానికి ఇచ్చి వెంటనే దేశాంతరం పోయాను అని ఉంది వాక్యం ఎవడి సామర్థ్యం చూడండి నీ సామర్థ్యానికి తగినట్లు నీకు తలాంతిస్తాడు దేవుడు అందుకే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ అంటే దేవుని కొరకు ఉన్నతమైన కార్యాలని నువ్వు చేపట్టితే దేవుడి నుంచి ఉన్నతమైన స్థలాంతులను నువ్వు పొందుకోగలవు కాబట్టి నువ్వు ఎంత ఉన్నతమైన భావం కలిగి ఆయన కొరకు ప్రయాసపడగలవో ఆయన నామాన్ని మహిమపరచడం కొరకు ఆయన వెలుగుని ప్రకటించడం కొరకు ఎప్పుడైతే నువ్వు సత్యాన్ని ఆయన వెలుగుని ప్రకటించడం కాబట్టి ఇక్కడ ఆల్రెడీ చీకటి ఉంది మొత్తం ప్రపంచం అంతటా అని మనం ఎన్నిసార్లు చూపించినాం యశగ్రంథంలో గొప్ప జనసమూహం చీకట్లో సంచరిస్తున్నారు లెమ్ము తేజరయ్య లెమ్ము వెలుగు నీకు వచ్చింది అని కాబట్టి ఎవరు తీసుకొచ్చిండి వెలుగు ఈశ్వరవి తెచ్చింది ఈ లోకానికి వెలుగు ఇప్పుడు నువ్వు ఆయనకి ప్రతినిధిగా ఉంటే మీరే ఈ లోకానికి వెలుగై ఉన్నాడు అనమాట మీరు వెలిగించాలి కానీ మీరే చీకటి మయమైపోతే ఎట్లా వెలుగుదలరు కాబట్టి ఆయన ఆ తలాంతులకు సంబంధించిన ఉపమానం చెప్పినాక ఏం జరిగిందనేది ముప్పై ఒకటవ వచనం మత్తై సువార్త ఇరవై అధ్యాయము ముప్పై వచనం నుంచి ఒక విషయాన్ని జ్ఞాపకం చేశాడు అక్కడ అర్థమవుతుంది లేవి యాజకత్వము మరియు మెల్కీ సెదక్ ఈ రెండు కొట్లాడుతూ ఉంటాయి ఈ యాజకత్వాలు ఎప్పుడు బైబిల్ అంతటా మనం చూస్తాము ఈ రెండు యాజకత్వములు ఏ టేల్ ఆఫ్ టూ ప్రీస్ట్ ప్రీస్ట్ హుడ్స్ వాటిని రెండు యాజకత్వములు ఇవి లేవి యాజకత్వము ఇంకా కొనసాగాలని ప్రయత్నిస్తుంది ఎందుకు అంటే అందులో పొందుకుండేదే ఉంటుంది ఎప్పుడు ఎవడి నుంచో ఏదో ఒకటి ఆశించాలా ధన వ్యామోహంతో కూడింది యాజకత్వం కానీ మెల్కి యాజకత్వము ధనాన్ని ఇతరులకు పంచిపెట్టేది ధన ధర్మాలు చేసేది అన్నట్టు అయితే ముప్పై వచనంలో మన ప్రభువు అక్కడ ఉన్న మనుషులతో మాట్లాడుతున్నాడు ఏమనంటే తన మహిమతో మనుషు కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన మహిమతో తిరిగి వస్తాడన్న విషయం జ్ఞాపకం చేస్తుంటూ ఇరవై ఐదవ అధ్యాయంలో బహుముఖ్యమైన వాక్యం ఇది వచ్చినప్పుడు ఆయన తన మహిమ సింహాసనం మీద ఆశ్ర అయ్యి ఉండును ప్రభు సింహాసనం మీద కూర్చుంటాడు సింహాసనం లాదు ఒకటే ఉందాడు సింహాసనం అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడతాడు సమస్త జనులు అంటే కొత్త ప్రపంచం నుంచి అయితే గొల్లవాడు మేకల నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరుచును అప్పుడు తన కుడి వైపున వేరుపరిచి తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలబెట్టును అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారు అని సంబోధిస్తున్నాడు అర్థం చేసుకోండి కుడివైపున ఉన్న వారి గురించి మాట్లాడుతుంది ఇక్కడ లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొను ఇవన్నీ జాగ్రత్తగా మనము ధ్యానించాలంతే లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యంను స్వతంత్రించుకున్నాడు ఇప్పుడు ఎందుకు ఇరవై ముప్పై ఐదవ వచనంలో నేను ఆకలి గుంటిని మీరు నాకు భోజనం పెట్టి నాకు దాహమిచ్చితేరి పరదేశిన ఇంటిని నన్ను చేర్చుకుంటేరి దిగంబరిన ఇంటిని నాకు బట్టలిచ్చి తిరి ఇంటిని నన్ను చూడవచ్చి తిరి చరసల నా ఎద్దకు వచ్చి చెప్పును అందుకు నీతిమంతులు ఇప్పుడు మీకు తెలిసి నీతిమంతుల గుంప కూడా నడిది నీతిమంతులు ఎప్పుడు నీవు ఆకలిగా ఉంటుంది నీకు ఆహారం ఇచ్చి నీవు దప్పికొని ఉండటం చూచి ఎప్పుడు దహమిిస్తుని ఎప్పుడు పరదేశివై ఉండట చూచి నిన్ను చేర్చుకుంటుని దిగంబరివై ఉండుట నీ చూచి బటలిచ్చితి ఎప్పుడు రోగివై ఉంటటను చెరసల్లో ఉండటై చూచి నీ వద్దకు వచ్చితేమని ఆయన అడుగుదురు అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసి తిరిగనుక నాకు చేసి నిశ్చయంగా మీతో చెప్పుచున్ననని వారితో అనను కాబట్టి ఇక్కడ క్రైస్తవ జీవితంలో ఒక బహు ప్రాముఖ్యమైన విషయాన్ని ఇక్కడ హెచ్చరిస్తా దేవుడు క్రైస్తవులు మెల్కీ సెదక్ క్రమంలో జీవించాల ఇన్ ది ఆర్డర్ ఆఫ్ మిల్కీ జదక్ ప్రీ స్టూడెంట్ హెబిల్ రాష్ట్రపత్రికల పౌలు మెల్కీ సెదక్ యాజకత్వకు ఉన్నవాడు ఇవి చేస్తాడంట అప్పుడు ప్రభుకి చేసినట్లంట ప్రభుకి ఎవడా ఇవ్వలేదు నాకు తెలిసి నువ్వు ప్రభు నుంచి అన్ని తీసుకుంటానో కానీ ఎప్పుడు పైస కూడా ఆయనకి ఇవ్వలే ఒక ముద్దాన్నం కూడా పెట్టలేదు పట్టలేని వానికి ఎప్పుడైనా ఒక చెదపట్లు ఇచ్చినావు నువ్వు నీ లైఫ్లా మొదటి రెండు గుంపులు చెయ్యవు నువ్వు ఆ గుంపులో లేవు ఎవడన్నా వాద అనుభవిస్తుంటే నువ్వు పరిగెత్తి వానికి ఉపశనం కల్పించడానికి ప్రయాసపడతా ఉంటావు కొత్తగా ప్రార్థన చేసింటి దగ్గర కూర్చోవు నాకు ఇదొకటే చేతనైతు బ్రదర్ అని కాదు కష్టాలలో ఉన్నవాడిని ఆదుకుండే వాడే మిల్కీ సెతిక క్రమంలో ఉన్న యాజకుడు వాడే ఫుల్ టైం లేవి యాజకులంతా పార్ట్ టైమే వాడు పనిచేసేది ఇంత ఆదివారం ఒక గంట సేపే గంటలే అదే గొప్ప అనుకుంటాడు వాడు రెండు గంటలు రెండు మూడు పాటలు పాడతాడు అర్ధగంట వాక్యం చెప్తాడు ఒక పావు గంట బల్ల విరుస్తాడు అంతే వాడి పని తక్కిన టైంలో అంతా మీద పడదామా ఎవడి నుంచి లాక్కుందామా అనే చూస్తూ ఉంటారు కాబట్టి అటువంటి వాళ్ళు గురించి మాట్లాడుతున్నాడు దేవుడు కానీ నీవు మటుకు ఇది నువ్వు చేయాలా నేను అపుస్ల కారంలో కొన్నిసార్లు మీకు చూపించిన అనుకుంటా కొన్నేలికి సంబంధించిన విషయం కొర్నేలి తన కుటుంబీకులందరూ కలిసి ఉపాస ప్రార్థనలు చేస్తున్నారు తర్వాత దాన చేస్తున్నారు ఆయన రక్షణే పొందలేరుదే కానీ దేవుడు భయభక్తులు ఉన్నాయి ఎందుకంటే అది యూధుల నుంచి చూసి నేర్చుకున్నాడు కానీ దేవునికి తెలుసు నువ్వు యూద మతాన్ని ఆచరించే కావు నువ్వు మెలికి సమంలోకి రావాలా అందుకని నువ్వు ఎంతగా చేసినా కానీ నీకు కొదువైంది ఒకటి రక్షణ అనుభవం అందుకు పేతులు రావాల్సి వస్తుంది నీ దగ్గరికి అని చూపిస్తాను కొన్నేలికి కొన్నేలి దాన ధర్మాలు చేసినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు కొన్నేలి నీ దాన దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి నిజమైన క్రైస్తవుడు దాన చేసినప్పుడే బయటపడతాడు లేకుంటే దొరకడు వాడు ఎప్పుడు దొరకడు భూదర్థం ఉంటే ఆదుకుండేవాడే నిజమైన క్రైస్తవుడు మంచి సమరణ గురించి విన్నావు స్టోరీస్ కానీ ఈ రోజు మంచి సమరణంగా ఉండలేకపోయినావు నీకు అవకాశం ఇస్తున్నాడు దేవుడు ఎందుకంటే అల్పులు అల్పులైన మీ సహోదరులకు చేస్తే నాకు చేసినట్లున్నాడు ఎంతోమంది అల్పులు వాళ్ళకి చేయాలా మనం సహాయం చేయాలా వాళ్ళకు సహాయం చేస్తే దేవునికి చేసినట్లంట అప్పుడు ఆయన నీకు ఆయన రాజ్యం ఆయనకు చూడండి అక్కడ మనం చూసినాం ఇందాక తండ్రి ఆశ్రయింపబడ్డవారా లారా మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యంను ఎందుకంటే మెల్కి రాజు మరియు యాజకుడు కదా రెండున్న రాజు తీర్పు తీర్చేవాడు యాజకుడు దేవుని స్వరాన్ని వినేవాడు దేవునితో సమాధానం కలిగినవాడు దేవుని సమాధాన దేవుని స్వరం వినాలా ఈ లోకంలో తీర్పు తీర్చాలా ఈ లోకంలో మనుషులకి సమాధానం కల్పించాలా ఆదరించాలా రాజు తన తన దేశస్తులని తన ప్రజలని పోషించేవాడు మరి రాజులకు రాజు నువ్వు రాజుల సమూహము యాజక సమూహం అంటూ రోజు నువ్వు మనుషులం పోషించలేకపోయినావు ఇతరు నుంచి ఆశిస్తూనే ఉన్నావు కానీ ఏ రోజు నీ సొంత డబ్బు నువ్వు ఖర్చు సేవ జీవితంలో మరి ఏ రీతిగా నువ్వు ఆ క్రమంలో ఉంటావు అందుకు ఆయన అంటున్నాడు చూడండి అక్కడ నలభై రెండు నుంచి నెలదానికి ముందు అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి బాగా అర్థం చేసుకోండి ఎంత డైరెక్ట్ మాట్లాడుతుండో శప్పింపబడిన వారి మొదటి రెండు గుంపులవి మేకలవి కొమ్ములుంటాయి వాటికి పుడిచేడి అవి శప్పింపబడిన వారి నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరిచిన నిత్యా అగ్నిలోనికి పోడి నేను అనేకసారి రుజువుపరిచిన మొదటి రెండు గుంపులు నరకానికి పోతయాను కొంచెం కష్టం చెప్పడం ఎందుకంటా తెలిసిన చాలా మంది ఉంటారు కానీ అందుకే మనం డైరెక్ట్గా ఎవ్వరి పేర్లు తీసుకో మనం తీసుకోవద్దు కూడా నేను ఆకలి గుంటిని మీరు నాకు భోజనం పెట్టలేదు దప్పి మీరు నాకు దాహం ఇయ్యలేదు ఇంటిని మీరు నన్ను చేర్చుకునే లేదు దిగంబరిన మీరు నాకు బట్టలు ఇవ్వలేదు రోగినే చెరసల్లా ఉంటుంది మీరు నన్ను చూడ ఇప్పుడు మనలో మనం ఇవన్నీ చేస్తాం ఇందులో ప్రతి ఒక్కటి చేస్తాం మనం వ్యక్తిగతంగా నువ్వు నేను అందరం చేస్తాం ఆకలిగున్నవానికి ఆహారం పెడతాం దప్పిగున్నవాడిని సేద చేస్తాము పరదేశీని ముఖ్యంగా పరదేశాలు వస్తే ఫారిన్ కంట్రీ నుంచి ఎవరిచిన వాటికి నేను చాలా సాయం చేసి పంపిస్తాయి ఇక్కడి నుంచి ఫ్రీగా ఒక డబ్బు ఒక పైస ఆశించకుండా ఎందుకంటే వాడు స్ట్రెయింజర్ పాపం వాడి దేశాన్ని విడిచిపెట్టి మన దేశానికి వచ్చిండి ఇక్కడికి ఇక్కడికి వచ్చినప్పుడు నేను వాడికి హెల్ప్ చేయాలా ఈ వాక్యం చెప్తుంది నేను చాలా మందికి ఆ రీతిగా ఫారినర్స్కి హెల్ప్ చేస్తా చాలా మంది ఫారినర్స్ వస్తే వాడిని దగ్గరికి ఆశిస్తారు కానీ నేనే ఉల్టా వానికి ఇచ్చి పంపిస్తా ఉంటా ఆశ్చర్యపోతారు నేను ఎంతమందిని చూసిన ఇండియాలో నీలాంటి వాడిని ఒకరిని చూడలేదని సాక్ష్యం ఇచ్చిపోతా ఉంటారు కానీ నేను అనుకుంటాను నేను వాక్యాన్ని పాటించిన వాడిని ఓడన్నా ఫారినర్స్ వస్తే మస్తు డబ్బులు ఉంటాయి దగ్గర డాలర్స్ ఉంటాయి అనుకుంటారు కానీ నాకు తెలిసి చాలా మంది ఫారినర్స్ ఎంతో కష్టంతో నిగడికి ఏదో ఊహించుకొని వస్తారు మొత్తం గోగొట్టుకుంటారు పైసలు వాడికి ఎవ్వడు సాయం చేయడం నేను చూసిన ఎందుకంటే ధన వ్యామోహంతో కడిగిన వాళ్ళు ఎవ్వరు సాయం చేయడం అటువంటి వాడినే దేవుడు నాయుడు పంపిస్తాడు ఫారినర్స్ కూడా నేను హెల్ప్ చేసి పంపించిన చాలా మందిని ఒకరిని కాదు కాబట్టి బట్టలు అయిన వాడికి నువ్వు రోగి అయిన వాడికి మనం సేదా తీర్చాలా వారికి నేను ఎంతగానో కౌన్సిలింగ్ ఇచ్చేవాడిని నేను ప్రతి నెల వెళ్ళేవాడిని అదే మన చెంచలు కూడా జైలుకి చెయ్యాలా నీక ఆసక్తి ఉంటే ప్రభుత్వ చూపిస్తాడు నువ్వు చేయగలవు నువ్వు తప్ప ఎవరి ఈ వాక్యం చెప్పలేరు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఎందుకంటే నువ్వు పాటించినా కాబట్టి ధైర్యంగా చెప్పగలవు మళ్ళీ వాక్యం ప్రకటిస్తేప్పుడు ఉదాహరణకి ఏమైనా అడిగిన అనుకోండి పాస్ గారు ఈ వాక్యం ప్రకటించినట్టే ఆయన చెప్పగలరా ధైర్యంగా కాన్ఫిడెంట్గా చెప్పలేడు ఎందుకంటే ఎప్పుడు చేయలేదు కాబట్టి కానీ మనము వాటిని చెయ్యాలా అప్పుడే నువ్వు ఆయన కొరకు నాజులు చేయబడ్డవాడవు చేయబడ్డదా నవ్వు ప్రథమ ఫలంగా ఉండడానికి పిలబడ్డవాడవు అని వాక్యం జ్ఞాపకం చేస్తుంది కాబట్టి తిరిగి ప్రాణ గ్రంథాలకు వెళ్ళిపోతున్న మనం ప్రటన గ్రంథంలో ఒక విషయాన్ని మనం చూస్తున్నాం స్త్రీ సాంగత్యంన అపతులు కానివారును స్త్రీ సాంగత్యము ఎరగని వారిని అంటే ఆ మొదటి రెండు గుంపుల సవాసనలకెళ్ళి బయటికి వచ్చిన వాళ్ళు వీళ్ళు రెండు కాదు మూడు గుంపులవి మొదటి మూడు గుంపుల సవాసనలో లేని వారు వీళ్ళు గొరపిల్ల ఎక్కడికి పో అనో ఆయనని వెంబడితురు వీరు దేవుని కొరకును గొరపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకాయి మనుషులలో నుండి కొనబడ్డవారు అంటే గొప్ప జనములకెళ్ళి వీళ్ళు బయటికి వచ్చారు అన్నట్టు దేవుడు కొనుక్కున్నాడు వీళ్ళని మీరు నూట అబద్ధమును కనబడలేదు వీరు అనిందులు కాబట్టి ఈ రోజుకి ఈ ప్రథమ ఫలం సంబంధించిన వాక్యాలను కొని చూపించేసి ఊగించేస్తా వచ్చే వారము ఆరవ వచనం అప్పుడు మరి దూత మరి దూతను చూచి అని యువహాన్ భక్తులు అంటున్నాడు అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకు ఆయా భాషలు మాట్లాడు వారికి మూడవి ప్రతి జనము ప్రతి వంశము ఆయా భాషలు మాట్లాడు మూడు అవి మూడు ప్రతిసారి మూడు మూడు కనిపిస్తుంటాయి ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మాద్యమన ఎగురుచుండేను ఇది లాస్ట్ ఆపర్చునిటీ అన్నట్టు మనం చూస్తాము మొదటి బూర ఊదక ముందు కూడా అవకాశాలు దేవుడిచ్చేడు మొదటి బూర నుంచి తీర్పు స్టార్ట్ అవుద్దని చెప్తాడు ఏడో బూరకు వచ్చేప్పటికీ సమాప్తమైందంటాడు అదే రీతిగా ఇక్కడ కూడా అది చూస్తున్నాం మనము ఏడో వర్షంలో చూస్తే అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహింపరచుడి ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చాను కనుక ఆకాశమును భూమిని సముద్రమును మూడవే ఆకాశమును భూమిని సముద్రమును జలధరలను కలగజేసిన వానికే నమస్కారం చేయుడి అవి నాలుగు గుంపులు టే ఎక్కడ జలధార అంటే లక్ష నలభై నాలుగు మంది సదృశ్యం ప్రకటన గ్రంథము పద్నాలుగవ అధ్యాయంలోని వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రకటన గ్రంథము పద్నాలుగవ అధ్యాయము నాలుగవ వచనప చివరి భాగంలో వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలంగా ఉండుటక్కై మనుషులలో నుండి కొనబడిన అంటే దేవుడు మనల్ని కొనుక్కున్నాడు మనుషులలో నుండి అని చెప్తున్నాడు అంటే స్పెషల్ గా కొనుక్కొని భద్రపరుచుకున్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది కాబట్టి మనం ఎప్పుడైతే ఆయన కొనుక్కున్నాడో ప్రథమ ఫలం ఉటకు సెపరేట్ చేస్తున్నాడో తర్వాత చూపిస్తున్నాను ఇప్పుడు వాక్యాలతో పాటు దాని తర్వాత దేవుడు చివరి అవకాశము గొప్ప జనానికి ఇస్తున్నాడు నిత్య శువార్త తీసుకొని ప్రకటించడం తనకే నమస్కారం చేయడి అని గొప్ప స్వరంతో చెప్పను అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం దాని తర్వాత ఎనిమిదవ వర్షంలో వేరే ఒక దూత అనగా రెండవ దూత అతని వెంబడి వచ్చి మహోద్రేకంతో కూడిన తన విభచార మధ్యమును సమస్త జనములకు త్రాగించిన ఈ మహాబబులోను మహాబులోను కూలిపోయాను కూలిపోయాను అని అని అయితే బబులోనికి సంబంధించిన విషయాలు మనం గతంలో చాలా రికార్డింగ్స్ చూసినాం ఇర్మియా ముఖ్యంగా ప్రవచిస్తాడు బబులోన్ గురించి దాని తర్వాత జక్ర గ్రంథంలో చూసినాం ఐదవ అధ్యాయంలో బహుదీర్ఘంగా జక్రగ్రంథం ఐదో అధ్యాయం గురించి నేను దగ్గర దగ్గర ఒక రెండు నెలలు కష్టపడ్డా ఆ ఒక్క అధ్యాయం అర్థం చేసుకునే ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం ప్రార్థనలు అడిగేవాడిని దేవుడిని దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అప్పుడ ఏ కామెంట్రీస్ అదైనా అర్థం కావట్లేదు అసలు ఏది కనెక్షన్ లేదు దీనికి నేను ఎట్లా అర్థం చేసుకోవాలని ఎంతగానో ప్రార్థనలు ఉన్నప్పుడు అప్పుడు దేవుడు దాన్ని ఓపెన్ చేసిడు అది టూ మంత్స్ తర్వాత బైబిల్ స్టడీ అవుతుంది కానీ దాన్ని చెప్పలేని స్థితిలో ఉంటున్నా ఏదో వాక్యాలు వేరే వాక్యాలు చెప్తున్నా కానీ అది చెప్పలేకపోతున్నాయి ఎందుకంటే అప్పటికి ఇంకా అది బయలుపరచబడలేదు నాకు కానీ చివరికి అది బయలుపరచబడింది అది ఏంది అంటే సంకుబుడి కొంగ అన్న అంశం గురించి ఎకరెకి దర్శనం కలుగుతుంది అందులో ముగ్గురు స్త్రీలు ఉన్నారు ఒక గంప ఉంది ఆ గంపలో ఒక స్త్రీ కూర్చుంది తన తనతో పాటు ఆ ఏప అనే ఆ యొక్క దాన్ని ఏమంటాము రూకల్ లేక మన కాలంలో డబ్బులు మనీ లేక కరెన్సీ అంటాం ఆ కాలంలో కరెన్సీ అన్నట్టు అది దాన్నితో పాటు ఉంది ఆ స్త్రీ ఆ గంపలో గంపకి మూత వేయబడ్డాక మరి ఇద్దరు స్త్రీలు ఇటొకరు అటొకరు ఆ గంపని మోసుకుంటూ వెళ్తున్నారు సంకుబుడి కొంగ వంటి రెక్కలు గలవారు అని కూడా ఉంది ఆ శంకుబుడి కొంగ అంటే ఏందో దాని గురించి ఎంతగానో ప్రయస్పడి వెతకాల్సి అచ్చిన్ అవన్నీ దేవుడు చూపించిండు ఇవి మొదటి రెండు గుంపులు గొప్ప జనాన్ని హైజాక్ చేసినాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేసిండు దాని తర్వాత ఇదంతా బిజినెస్ సంబంధించింది అపవిత్రతకి సంబంధించింది ఆ ముగ్గురు అందులో ఉన్నారు మొదటి మూడు గుంపులు మరీ వికృతమైన జీవితం అపవిత్రమైన జీవితం దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవిస్తున్న గుంపులు ఇవి ఈ మొదటి ఆ రెండు గుంపులు రెండు స్త్రీలు ఎగురుకుంటూ ఎక్కడికి తీసుకెళ్తుంటారు అప్పుడు దూత చెప్తుంటే జకరేతోని ఈ ఆ గంపల కూర్చున్న స్త్రీకి ఒక స్థావరం ఏర్పరచడానికి వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అంటే షీనారు ప్రాంతం అప్పుడు నాకు మైండ్ ఓపెన్ అయింది ఇది బబులోనికి సంబంధించిన బోధ ఎందుకంటే షీనారు అనే పదం విన్నప్పుడు అప్పుడు ఇది బబులోనికి తీసుకెళ్తున్నారు అంటే మతపరమైన జీవితము బబులోన్తో పోల్చబడిందని కాబట్టి అది నేను ఆ రికార్డింగ్స్ లో జక్రే గ్రంథంలోని రికార్డింగ్స్ చూపించినప్పుడు అంత బహుదీరంగా వీటి గురించి నేను చెప్పించిన ఏపా అంటే ఏంది ఆ గంపలో కూర్చున్న స్త్రీ ఎవరు తర్వాత రెండు కొంగలు సంకుపొడి కొంగలు వంటి రెక్కలు ఈ ఇద్దరు స్త్రీలు ఎవరు ఆ దాన్ని గంపని పైకి ఆకాశానికి ఎత్తి దాన్ని మోసుకెళ్తున్న వాళ్ళు ఎవరు శ్రీనారు ప్రాంతానికి వెళ్తున్నారు ఎందుకు ప్రాంతం పూర్వము నిమ్రోద్ స్థాపించిన స్థలం అది అక్కడ బాబేలు గోపురం కట్టిండు నిమ్రోద్ దాని తర్వాత అది కూలిపోయినట్లు మనకు తెలుసు ఆ ప్రాంతానికి మళ్ళా తిరిగి తీసుకెళ్తున్నారు ఈ గంపని ఈ స్త్రీని అంటే తిరిగి ఆ బహులో కాలము మళ్ళీ వచ్చేసింది ఈ మూడు గుంపులు ఈ మూడు స్త్రీలు స్త్రీ అంటే మతపరమైన జీవితం క్రైస్తవ జీవితం ఆచారబద్ధమైన జీవితం ఈ ముగ్గురు స్త్రీలు మూడు మతపరమైన గుంపులు నాలుగో గుంపు ఎప్పుడు బయట ఉంటుందని మనకు తెలుసు ఈ ముగ్గురు కలిసి ఒక ఆర్థిక స్థితిని ఏర్పరచుకున్నారు అందులో అంత మోసము ధన వ్యామోహము స్వార్థము చెడుతనం అపవిత్రత ఈరోజు ప్రపంచమంతటా అట్లనే తయారైంది ఓ రీతిగా ఈ లోకమంతా బబులోనికి సాదృశ్యమని నేను ఎన్నిసార్లు రుజువుపరిచిన ఎందుకు అంటే ప్రతిసారి గోడ గడియారం మీరు చూసినప్పుడు అందులో తిరిగే ఆ సెకండ్స్ ముళ్ళు జ్ఞాపకం చేస్తూ ఉంటది ఎందుకంటే బబులోను కల్దీలు దానికి అనుకున్నారు ఆ కాలంలో సెకండ్స్ ముళ్ళు ప్రతిసారి ఆ సెకండ్స్ ముళ్ళు చూసినప్పుడల్లా కాల్ క్లాక్ లో నాకు అదే జ్ఞాపకంకి వస్తూ ఉంటది అరే ఈ రోజుకి కూడా బబుల నుండి ఆ ముళ్ళని చూసినప్పుడల్లా వాళ్ళకి అనుకుందే సెకండ్స్ టైం కాబట్టి వాళ్ళ టైం ప్రకారంగా పోతుంది ఈ లోకం ఈ వాళ్ళకి తగినట్లు దీన్ని మార్చుకున్నారు ఈ బిజినెస్ అంతా అందుకు మొత్తం తారుమారైతుంది అది ప్రభు మనకు చూపించండి మూడు సంవత్సరాల క్రితమే ఎగ్జాక్ట్ కొలాప్సింగ్ టైం స్టార్ట్ అయిపోయింది మనం చూసినాం డిసెంబర్ నుంచే కొలాప్స్ అన్ని దేశాలు గందరగోళం అయిపోయినాయి భయంకరంగా ఉంది పరిస్థితి ఆర్థిక స్థితి శ్రీలంక తారుమారైపోయింది నేపాల్ తారుమారైపోయింది ఇంక రకరకాల దేశాలు ఒకదాంత తర్వాత ఒకదాంత తర్వాత ఒకటి అటాక్ స్టార్ట్ అయిపోతాయి అవి మనకి ఎప్పుడో చూపించండి ప్రభు ఎన్ని సార్లు రికార్డింగ్ సర్లో ఉన్నాయి ఇవన్నీ కాబట్టి సంక్బుడి కొంగలి రెండు స్త్రీలు రెండు మూడవ స్త్రీని మోస్కొని కొత్తున్నాయి హైజాక్డ్ ద కల్ట్ దట్ కిడ్నాప్డ్ క్రిస్టియానిటీ అని ఒకసారి రికార్డింగ్ సర్ ఎంతమంది జ్ఞాపక ఉందో నాకు తెలియదు కల్ట్ అంటే మీకు తెలుసు కదా కల్ట్ అంటే అబద్ధ బోధన ఆశ్రయించిన గుంపు ఉదాహరణకి ర్యాప్చర్ కల్ట్ అంటాం మనం మన గ్రూప్లో అదొక కల్ట్ అది అది మోసపోయిన గుంపు తర్వాత మరీ మోసపోతా ఉంటుంది ఆ గుంపు ఎందుకంటే మోసపోయబడు మరీ మోసపోతా ఉంటాడు వాక్యం కాబట్టి దాంట్లోకి వెళ్ళి వాళ్ళు బయటికి రాలేరు అన్నట్టు ఒక్క వాక్యం కూడా దానికి సంబంధించింది లేని దాన్ని ఆశ్రయించిన వాళ్ళు కాబట్టి అది కల్ట్ ఈరోజు క్రిస్టినిటీని కిడ్నాప్ చేసింది అది ప్రపంచం అట్లా చీనారు ప్రాంతంలో దానికి ఒక స్థావరం స్టార్ట్ చేసిండ్రు ఒక పెద్ద బిజినెస్ వ్యవస్థని ఏర్పరచుకుంది ఈరోజు క్రైస్తవ జీవితం ధన వ్యామోహంతో ఉన్నది ప్రతిదీ ఎక్కడ చూసినా కాబట్టి అది లేవి ఆజకత్వానికి సాదృశ్యమని ఎన్నిసార్లు నేను చూపించిన వాళ్ళు పొందుకుంటేనే ఉంటారు కానీ ఎప్పటికీ తృప్తి ఉండదు వాళ్ళకి ఎన్ని దశమ భాగాలు అన్నాయో వాళ్ళకి తృప్తి ఉండదు అన్నట్టు అవన్నీ ఎక్కడ పోతున్నాయో ఎవరు తెలియదు ఏం చేస్తారో కూడా ఎవరు తెలియదు వాళ్ళకి కూడా తృప్తి ఉండదు ఎందుకంటే మెల్కి సదగ మనము నాకు ఆయన చూపించినట్లు మత్స్య ఆహారం పెట్టాలా బట్టలు లేనివానికి దిగారు అనేది బట్టలు అనుగ్రహించాలా రోగిని పరామర్శించాలా ఏ రీతిగా పరామర్శిస్తో నీకు జ్ఞానం ఉంటే వాడికి మందలిస్తూ లేకుంటే హాస్పిటల్ తీసుకెళ్తూ లేకుంటే డాక్టర్లు తీసుకెళ్తూ ఏదో రూపకంగా వాడికి నువ్వు మార్గం చూపించాలక నీకు హీలింగ్ గిఫ్ట్ అంటే ప్రార్థన చేయి వాడు హీల్ అవుతాడు ఎందుకంట నీకు ఎప్పుడు తెలుస్తుంది నీకు గిఫ్ట్ ఉందని పాటిస్తేనే తెలుస్తుంది కాబట్టి అది వచ్చే వారం నేను చూపిస్తా ఈ యొక్క బబులోనికి సాదృశ్యం మతపరమైన జీవితము బబులోన్గా మారిందని ఈరోజు బబులోన్ లేదు ప్రపంచంలో ఇరాన్ ఇరాన్ దేశానికి ఇరాక్ దేశానికి మధ్యలో పెద్ద మైదానం ఉంటుంది కొన్ని వందల కిలోమీటర్ల మైదానం అది ఆ మైదానము భూ దిగంతములలో అది దిగిపోయింది అది లేది ఈరోజు ఒక ఓల్డ్ రికార్డింగ్స్ ఒక నాలుగైదు సంవత్సరాల క్రితం నేను చూపించిన రికార్డింగ్స్ లో సద్దాం హుసేన్ చనిపోక ముందు బబులోని తవ్వుదాం అనుకున్నాడు ఆ మైదానంలో దాన్ని తవ్వి మళ్ళా తిరిగి ఆ పాత కాలపు వైభవాన్ని బయటికి తీసుకొస్తాం అనుకున్నాడు కానీ అది తవ్వక ముందే చనిపోయిండు వాడు ఉరి తీయబడ్డాడు ఎందుకు అంటే పాతవి గతించిన సమస్తం కృతమైనవి పాత బబ్బులను బయటికి రావడానికి అది బహు వైభవంగా ఉండే కానీ బహు భక్తిహీనతలో ఉండే మోసంతో దగాతో అన్యాయంగా జీవించిన దేశం అది ప్రపంచాన్ని గడగడలాడించిన దేశం అది కానీ ఈరోజు అది ఆత్మీయ స్థితిలో ఉంది స్పిరిచువల్ ఏయర్లో ఉందని యోహాన్ భక్తుడికి కనిపిస్తుంది ఇక్కడ వ్యకరేక అర్థం కాలేదు కానీ మన కాలం అది అర్థమవుతుంది అది షీనారులో ఒక స్థావరం ఏర్పరిచారు మతపరమైన జీవితానికి అంటే ప్రపంచం అంతా బబ్బులోను లాగా తయారైంది ఆ క్యాలెండర్ చూసినప్పుడు కూడా నాకు బైబులోని అని గ్రిగోరియన్ క్యాలెండర్ అని చెప్పేవాడిని ఇంతకుముందు రికార్డింగ్స్ లో ఈ బైబులోని ఏంది బ్రదర్ ఈ గ్రిగోరియన్ ఏంది బ్రదర్ అట్లా చాలా మంది నేను చూపించిన క్యాలెండర్స్ ఎన్నిసార్లు తారుమారనే చరిత్రలో సరే ఈ లోకపు విధానం ఏంది క్యాలెండర్ పెట్టుకొని మండే టు సాటర్డే సండే హాలిడే అట్లా పెట్టుకున్నారు దానికి తగినట్లు కన్వీనియంట్ గా పోతా లోకం అంటే ఇది మొత్తం బబులోనుగా మారిపోయింది ఆత్మీయ స్థితిలో కానీ కళ్ళకి కనిపిస్తుంది దేశం వాడిదే కానీ ప్రపంచం అంతట ప్రకృతి సహజంగా బబ్బులు కానీ దాని నిలయము మతపరమైన జీవితం స్పెషల్గా చెప్పనవసరం లేదు ఏ మతం అనేది కానీ మతపరమైన జీవితమే దానికి రాజధాని కాటి షీనారు ఎక్కడుంది అంటే లోపలు ఉంది బయట లేదు ఆ ముగ్గురు స్త్రీలు ఎక్కడుంటే అదే షీనార్ ఈరోజు అయితే మనం మటుకు అని స్పెషల్గా చెప్పుకోవాలి కదా నువ్వు ఏ గుంపులు నో గుర్తిరిగి నీకు తెలవాలా ఏ గుంపు మేకలు గొరలే అనుకుంటున్నారు కానీ నాలుగు ఎవరు తెలుస్తాయి నాలుగు గుంపులు ఉన్నాయి అన్యాయం చేసేవాడు అపత్రంగా జీవించేవాడు నీతి నీతిమంతులుగా ఉండేవాళ్ళు పరిశోధులుగా జీవించేవాళ్ళు మరి ఈ నాలుగు గుంపుల్లో నువ్వు ఎక్కడున్నావంటే కొంచెం ప్రశ్నార్థకమేది దాని జవాబు ఎత్తుకోవాల్సిందే కాబట్టి ప్రకటన గ్రంథం పద్నాలుగు అధ్యాయం నాలుగో వర్షాలు మనం చూసినట్లు మనుషులలో నుండి కొనపడ్డ వాళ్ళు వీరు ప్రథమ ఫలంగా ఉండుటకు అయితే ప్రథమ ఫలము అనే అంశం గురించి నేను కొంచెం ఒక హాఫ్ అవర్ ఒక ఫార్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫార్ హాఫ్ అవర్ కాదు ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ మీకు చూపించేసి నేను వాక్యాన్ని క్లోజ్ చేస్తా ఒకవేళ టైం సరిపోకపోతే వచ్చే వారం నేను మరి ఈ ప్రథమ ఫలం సంబంధించిన కొన్ని విషయాలు చెప్పించి మహాబబులోనికి సంబంధించిన బోధ స్టార్ట్ చేస్తాను గతంలో చూసినాము ఈసారి మరి విశేషంగా చూడబోతున్నాం ఎప్పుడు నేను ఈ కూడా మనం చూడబోతున్నాం ఈసారి ఎందుకంటే దాని స్థితి దగ్గరికి వచ్చేసింది అది కూలిపోయాను కూలిపోయాను రెండుసార్లు ఏం చెప్పాలో ఒకసారి చెప్పొచ్చు కదా మిస్ట్రీ బైబలోన్ ఫాల్ అండ్ ఫాలెన్ ఫాలెన్ ఫాలెన్ అని ఉంది ఇంగ్లీష్ లో అది కూలిపోయాను కూలిపోయాను అండ్ రెండు సార్లు ఒకసారి అనొచ్చు కదా ఎందుకన్నా రెండు సార్లు నేను చూపించిన అన్నాడు రెండు సార్లు అవి నేను చూపిస్తాను మీకు తిరిగి ఆ రోజుల్లో మిస్ అయిపోయిన వాళ్ళు మనకు ఒక అవకాశం వారికి ఈ సంవత్సరం దీని తర్వాత ఇంకొక అవకాశం ఉండకపోవచ్చేము కాబట్టి అది మీ దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని జాగ్రత్తగా స్వీకరించి గట్టిగా పట్టుకోండి ప్రథమ ఫలము అంటే మొదటిదిగా దాని అర్థం ఏంటంటే నేను స్ట్రాంగ్ నంబర్స్ చూస్తున్నా కొంతమందికి అర్థం కాకపోవచ్చు స్ట్రాంగ్ నెంబర్స్ అందుకే అవన్నీ నేను అంత విషదీ గరించి చెప్పకపోవచ్చు ప్రథమ ఫలము స్ట్రాంగ్ నంబర్స్ ప్రకారంగా ఫైవ్ ప్రథమ ఫలం ఫస్ట్ ఫ్రూట్స్ ఫైవ్ త్రీ సిక్స్ స్ట్రాంగ్ నంబర్స్ లో అర్థం ఏంటంటే బలి అర్పణ ఆరంభం ప్రదమ ఫలము అంటే బలి అర్పణ ఆరంభం లేక ఆరంభంలో ఉన్న బలి అర్పణ అని కూడా చెప్పొచ్చు అది కరెక్ట్గా ఉండొచ్చు ఆరంభం అంటే స్టార్టింగ్ అన్నట్టు బిగినింగ్ అన్నట్టు బలి అర్పణ యొక్క ఆరంభము అంటే అది స్టార్ట్ అయింది ఆ అర్పణ కంటిన్యూ అవుతూ ఉంటుంది వచ్చేంత వరకు కాబట్టి బైబిల్ అంతటా మనం చూస్తాము శ్రమల కాలం ఎప్పుడు బ్రదర్ అంటే అది స్టార్ట్ అయ్యి రెండు వేల చెప్తాం మనం అది స్టార్ట్ అయింది కానీ ఎండ్ అయ్యేది నీ టైంలో చాలామంది ఏమంటే భవిష్యత్తులో వస్తే సమల కాలంలో తెలివైన తెలియదల పాపం అవి ఎప్పుడో స్టార్ట్ అయిపోయిన తెలియదు ఎందుకంటే ఏసుప్రభు చెప్పిండు బాప్తిజం ఇచ్చి యోహాను కాలం మొదలుకొని ఈ రోజు వరకు పర్లోకరాజ్యము బలవంతుని చేతిలో పట్టబడింది అన్నాడు అంటే రెండు సంవత్సరాల క్రితమే స్టార్ట్ అయింది అది ఇప్పుడు ఎండింగ్ టైంకి వచ్చింది ఇప్పుడు ఉదాహరణకి నేను అజీజ్ నగర్ పోతున్నాను అక్కడ అందరూ వెయిట్ చేశారు బ్రదర్ వస్తుండని బ్రదర్ వస్తుంటూ కరెక్టే ఎప్పుడు వస్తుంటూ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిండు కదా నేను మా ఇంటి దగ్గరికి వెళ్ళి బయలుదేరితే వన్ అండ్ హాఫ్ అవర్ అవుతుంది అక్కడ పోవడానికి అంటే ఆల్రెడీ బయలుదేరినా ఎప్పుడు బయలుదేరినా తొమ్మిదిన్నర పదికి బయలుదేరినా అడుగు వేటప్పటికీ పదకొండు పన్నెండు అవుతుంది పన్నెండున్నర అవుతుంది అంటే టైం అన్నట్టు ఆరంభం అయింది బయలుదేరుడు ముగించేది పన్నెండున్నరకి బైబుల్ విధానం కూడా అంతే శ్రమలు ఆరంభమైనాయి ముగించే టైంకి మనం ఉన్నాం అపోస్ల కాలంలో ఆరంభమైంది ఎంతమంది ఒప్పుకుంటారు దాన్ని ఒప్పుకోరు వాళ్ళ కాలంలో శ్రమలు లేకుండా మొత్తం తారమరైంది మొత్తం చర్చి సిస్టమ్ అంతా గందరగోళమైంది అందరినీ చంపుతున్నారు జరసలో వేస్తున్నారంటే పరిగెత్తలేదా అక్కడ స్టార్ట్ అయింది అది ఈ రోజుకి ముగిస్తుంది ఈ రోజు కూడా అవుతుంది కదా ఛత్తీస్గఢ్లో జరగలేదా పద్నాలుగు మంది పాస్తాన్ని చర్చ జైలు వేసారు అన్ని రాంగ్ కేసెస్ పెట్టి చర్చి మెంబర్స్ని భయంకరంగా కొట్టిండ్రు ఇండ్లకి వెళ్ళి తరమేశ్వరి మీ ఇంట్లో ఉంటే చంపేస్తామంటే పరిగెత్తి రావడల్లా మరి ఇవన్నీ నడుస్తున్నాయి కదా జరుగుతున్నాయి శ్రమలు ఆరంభమైనాయి ఎప్పుడు అని నేను చూపించినా కూడా బుర్రల తీర్పులో టైమింగ్స్ తో పాటు అవి ఎప్పుడు ముగిస్తాయి కూడా నేను చూపించిన ఎప్పుడు ముగిస్తాయి ఆరవబురలో మాత్రం హతసాక్షులు అవుతారు గొప్ప జనం అందరు ప్రతి నామినల్ క్రిస్టియన్ చంపబడతాడు అని చూపించే అందరు చనిపోయినాక అప్పుడు తీర్పి లోకానికి ఆ వాళ్ళ ప్రార్థన నేను మీకు చూపించిన బైబిల్లో హతసాక్షణ వారి ప్రార్థన నాదా సత్యస్వరూపి ఎందాక మానిమిత్తమై ఈ భూనివాసులకు తీర్పు తీర్చగా ఉంటూ అంటే ఈశ్వరం అంటాడు కొంతకాలం ఆగండి మీ సహదాసుల సంఖ్య పూర్తయ్యే వాళ్ళ అందరూ చచ్చిపోవాలా వాళ్ళందరూ చచ్చిపోయినాక అప్పుడు నేను ఈ తీర్పు తీరుస్తా ప్రభు మనతో మాట్లాడండి ఇవన్నీ చూపించండి ఎప్పుడు విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉంటాను ఏంటంటే యేసు ప్రభు ఒక గుడ్డివాణ్ణి స్వస్థపరిచినాక జరిగింది యోహాన్సు వార్తలు మనం చూస్తాం తొమ్మిదవ అధ్యాయంలో ఆయన గుడ్డివానికి ఒక గుడ్డివాణ్ణి స్వస్థపరిచినప్పుడు వాడు పుట్టుకనే గుడ్డివాడు వాడు పుట్టుకతోనే గుడ్డివాడు అయితే ఏసు ప్రభు వాకి వచ్చి వాడిని స్వస్థపరిచినాక అందరూ ఆశ్చర్యపోయినారు ఆ పుట్టుకతోనే గుడ్డివాడు ఇటువంటిది ఎప్పుడు మేము చూడలేదే మా కాలంలో ఆశ్చర్యం కలుగుతుంది అందరికీ అయితే ఆ రోజు పరిశైలలో కొందరు ఈ మనుషుడు విసదినము ఆచరించలేదు గనుక దేవుని యుద్ధ నుండి వచ్చిన కాడనిరి ఆయన మీద పాపం నేరం వీడు పాపి అనే ఏసుల గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ పరిశైలు వచ్చి వీ గుడ్డివాడి తల్లిదండ్రులు చెక్ చేసుకుంటున్నారు వీడు పుట్టుకతోనే గుడ్డివాడా లేక ఇదేమన్నా మ్యాజికా మోసం చేస్తురా కొంతకాలానికి ఇట్లనే ఉంటుంది సేవలో నీ సేవలో నీ ద్వారా అనేక మంది స్వస్థత పొందుతే కొందరు అనుమానిస్తారు కొందరు నువ్వు మ్యాజిక్ చేస్తున్నావు లేక నువ్వు మంత్రం చేస్తున్నావు అని నీ మీద నెలలు మోపడం కూడా అవకాశం ఉంది కొంచెం జాగ్రత్తగా ప్రవర్తించడం మనం చూసుకోవాలైతే వీడు పుట్టిన పుట్టికతో నీ గుడ్డివాడైతే వీడు ఎలాగ అని చెప్తున్నారు తల్లిదండ్రుల వచ్చి అందుకు అని తనులు వీడు మా కుమారుడు వీడు గుడ్డివాడుగా పుట్టినయో మేము ఎరుగుదము ఇప్పుడు వీడు ఎలాగో చూచుతున్నాడో ఎరుగము ఎవడు వీని కనులు తెరచనో అది మేము ఎరుగము వీడు వయసు వచ్చినప్పుడు వచ్చిన వాడు వీనినే అడుగుడి తన సంగతి తానే చెప్పుకోనగలని వారితో చెప్పాను వారిని తల్లిదండ్రులు యూదులకు భయపడే చెప్పిరి ఎందుకనైనా ఆయన క్రీస్తని ఎవరైనాను ఒప్పుకోనిన ఎడల వాడిని సమాజ మందిరం నుండి వెళ్ళి అని యూతులు అంతకు మునుపు నిర్ణయించుకొని ఉండిరి అయితే వాని పిలిచిండ్రు ఈ పరిశైలి పిలిచి ఏమని అడుగుతున్నారు కాబట్టి వారు గుడ్డివాడైన మనిషిని ఇరవై నాలుగో రెండో మారు పిలిపించి దేవుని మహిమపరచము ఈ మనుషుడు పాపి అని మేము ఎరుగుదామని వంట చెప్పగా వాడు ఆయన పాపియో కాడో నేను ఎరుగను ఒకటి మాత్రము నేను ఎరుగుదును నేను గుడ్డివాడిన ఇంటిని ఇప్పుడు చూచుచున్నాను నేను ఇది నాకు వర్తిస్తూ ఎందుకంటే ఎన్నో నేను ఇవన్నీ చదివినవాడిని కానీ గుడ్డివాడిన ఇంటిని అవి నేను ఎప్పుడు చూడలేదు కానీ ఇప్పుడు నేను వాటన్నిటినీ తేటగలుగుతున్నాను ఇవి ఈ సూచనాత్మకంగా చిహ్న చెప్పబడ్డ ఈ ప్రతి విషయాలని నేను ఇప్పుడు బహుతేటగలుగుతున్నాను ఇవి ఎప్పుడు నెరవేరబోతున్నాయో ఏ టైంలో నెరవేరబోతున్నాయో ప్రపంచంలో జరుగుతున్న సూచనలు అన్నింటినీ చూచి పోల్చుకొని నేను గ్రహించగలుగుతున్నాను ఇప్పుడు నేను కండారగా వాటిని చూడగలుగుతున్నాను ఆర్థిక స్థితి ఎప్పుడు కొలాపిస్తుంది నేను చూడగలిగిన ప్రతి విషయాలలో నేనేదో మీరవీకి చెప్పేది కాదు కానీ ఈ యొక్క వైరస్ ఏ రీతిగా రాబోతుందో నేను చూడగలిగిన అక్టోబర్ ఫిఫ్టీన్త్ టూ నేను చూడగలిగినాను అది నేను రికార్డింగ్స్లో చూపించిన రెండు వారాలు ఇది ఎట్లా ఉంటుంది రోగము వింత రోగము మనుషులు ఎట్లా చనిపోతుంటారో కూడా చూపించిన దాని వాక్సిన్స్ గురించి నేను చూపించినను అవి ప్రభు చూపించింది ఎట్లా జరుగుతుంది ఈ లోకపు విధానాలు నేర్పించండి ప్రభు నేను చూపించినంటే నేను నేనైతే చూసినట్టు కదా నాకు ప్రభు చూపించగా నేను చూపించగలుగుతున్నా ఆ ప్యాటర్న్స్ నేను నేర్చుకోగలిగిన ఆయన నాకు నేర్పించండి అవి కాబట్టి ఈ వైరస్ ఎట్లా వస్తుంది దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలా చేసుకున్నారు మనలో చాలా మంది ఇది రాకుండా ఎట్లా ప్రివెంట్ చేసుకోవాలని కూడా చూపించిండు మనం పాటించినాం మనల్ అందరం పాటించినాం హై ప్రొటెన్సీ వైటమిన్ డి సొల్యూషన్స్ వాడి చాలా మంది ప్రొటెక్ట్ అయినారు ఒకవేళ వచ్చినా కూడా త్వరగా ఎట్లా బయట రావాలో మనం దేవుడు చూపించిండు ఆ మెడిసిన్స్ వాడడం వల్ల త్వరగా బయటకు వచ్చారు చాలామంది ఇవన్నీ ఎన్నో సమాచారాల క్రితమే దేవుడు చూపించిండు వ్యాక్సిన్స్ గురించి చూపించిండు దాని నుంచి ఎట్లా నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవాలో చూపించండు ఒకవేళ వ్యాక్సిన్ బొత్తితో తీసుకోవాల్సి వస్తే నువ్వు ఎట్లా దాని నుంచి బయటకు రావాలా దాని ఎఫెక్ట్స్ ఇమిడిగా ఉండకుండా ఎట్లా ప్రేయర్ చేయాలని నేను మరి చూపించండి అవన్నీ వాక్యపరంగా మనం చూసినాం ఇవన్నీ ఎందుకు కలుగుతున్నాయంటే ఒకప్పుడు గుడ్డి చూడలేదు గుడ్డిగా చూసినాను కానీ ఈరోజు వాటిని నేను తేట చేయగలుగుతున్నాను ఎందుకంటే నా కళ్ళని తెలిసిన ప్రభు కాబట్టి వీటన్నిటిని నేను బహుతేటగా చూడగలుగుతున్నాను ఎందుకు ప్రథమ ఫలంగా కొనుక్కున్నాడు కాబట్టి మనుషుల నుంచి గొప్ప జనసమూహం నుంచి మొదటి రెండు గుంపుల నుంచి ఫస్ట్ బయటికి తీసుకొచ్చింది బహు కష్టం అనిపించింది రెండు మూడో గుంపులకి కూడా బయటికి మరి కష్టం అనిపించింది ఒంటరి జీవితం అయిపోయింది నా లైఫ్లో బాధ ఎవరికి చెప్పుకోలేను ఎవరికి చెప్పుకోలేను ప్రభు సన్నిధులు తప్ప ఎక్కడ చెప్పుకోలేను ఎక్కడైనా ఒంటరి జీవితం లైఫ్ అంతా చిన్నప్పటి నుంచి అందరు ఉంటమే కానీ ఒంటరి జీవితమే ఈ రోజుకి కూడా మనకి ప్రథమ ఫలము అంటే సెపరేటెడ్ లైఫ్ నిన్ను వేరు పరచుకుంటూ ఒక అర్పణ లాగా ఆరంభం అర్పణ ఆరంభం లాగా నేను దేవుడిని మార్చుకున్నాడు ఆ జేమ్ స్ట్రాంగ్ నంబర్స్ చూస్తున్నాం అది దాని అర్థం సెపరేషన్ అని ఉంది ఇంగ్లీష్లో సెపరేషన్ అంటే ను సెపరేట్ చేయబడ్డావు ప్రథమ ఫలంగా కొనుక్కున్నాడు దేవుడు నిన్ను అయితే ఎందుకు కొనుక్కున్నాడు ప్రథమ ఫలం అంటే సీలింగ్ అని కూడా స్ట్రాంగ్ నంబర్స్ లో సీలింగ్ చేయబడ్డాడు కాబట్టి సెపరేషన్ సీలింగ్ ఈ లోకం నుంచి వేరు దీని మీదకి శిక్ష రాకముందు నిన్ను సీల్ చేసి భద్రపరుచుకున్నాడు నీ కొరకు ఆయన కొరకు నిన్ను ఒక చిన్న గుంపుగా ఏర్పరుచుకున్నాడు ఆయన పనులు చేయడం కొరకు ఆయన సత్యాన్ని ప్రకటించడం కొరకు నిన్ను ఏర్పరచుకున్నాడు దేవుడు కాబట్టి ప్రథమ ఫలము అన్న అంశం గురించి మనం ధ్యానిస్తా ఉన్నాము ప్రథమ ఫలము అంటే సంవత్సరాంతము వేసిన పంటలో మొదటి పంట అన్నట్టు వచ్చిన పంట మొదటి పంట హార్వెస్ట్ లో మొదటి హార్వెస్ట్ ఈ ప్రథమ ఫలం అంటాం అది నేను కిందట మీకు చూపించిన లేవి కాండంలో లేవికండం ఇరవై మూడో అధ్యాయము పదవచనంలో ప్రథమ ఫలము అంటే ముందు వచ్చేది యవలు లేక బార్లీ బార్లీ పంట మొదట వచ్చేది బార్లీ పంట రెండవ పంట వచ్చేది గోధుమల పంట అది ఆ విధానం ఆ రోజులలో లేవికాండలో మనం చూసినాం అయితే బార్లీకి గోధుమలకి తేడా ఎవరైనా చెప్పగలరా అంటే కొంచెం కష్టమే ఎందుకంటే బార్లీ గోధుమలు ఒకటేలాగుంటాయి వాటి షేప్ చూడడానికి పరిమాణం కానీ బార్లీ చిన్నగుంటుంది తెల్లగుంటుంది గోధుమలు గోల్డెన్ కలర్ లేక బ్రౌన్ కలర్లు ఉంటాయి కొంచెం పెద్దగా ఉంటాయి సైజ్ అంతే తేడా కానీ చూడడానికి సేమ్ ఉంటాయి ఆ విత్తనాన్ని మీరు పట్టుకొని చూస్తే అయితే అది బ్రౌన్ నుంచి వైట్ ఎట్లా మారింది అని అడిదే మనం చూసినాం కొన్ని సంవత్సరాల క్రితం అది ప్రథమ ఫలం తర్వాత వచ్చేది రెండవ ఫలం అది గోధుమలు అయితే బైబిల్ అంతట్లో మనం చూస్తాము ప్రథమ ఫలము ఎవరు అంటే మొదటి కొంతులు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము ఇరవై వచనంలో మరణం నుంచి తిరిగి లేచిన మన ప్రభువే ప్రదమ ఫలము అనుంది అక్కడ మన ప్రభే ప్రథ ఫలం అయితే ఆయన ఎందు మరణించిన వారు ఒకసారి చూడండి మొదటి కొనతలు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయం డైరెక్ట్ చదువుతనే అది కరెక్ట్గా అర్థమవుతుంది మొదటి కొనతలు పత్రిక మనము బహు దీర్ఘంగా ధ్యానించినాం ఈ అధ్యాయాన్ని పదిహేనవ అధ్యాయం ఎందుకంటే పదిహేనో అధ్యాయంలో బహు తేటకు ఎవరు పర్లో కనిపోతారు ఎవరు పోరని అది నేను అనేక పర్యాలు చూపించిన మీకు ఎవరు పోతారు ఎవరు పోరు అనేది కాబట్టి ఇరవై వర్షం చూడండి మొదటి కొనతల రక్షణ పత్రిక పదిహేనా అధ్యాయము ఇరవై వచనంలో ఇప్పుడైతే నిద్రించిన వారిలో అంటే రక్షణ పొంది చనిపోయిన వారు ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు కాబట్టి నిద్రించిన వారిలో ఎంతమంది చనిపోయినారు ఈ రోజులలో ఇంతవరకు అంటే పాత కాలం మొదలుకొని వాళ్ళందరిలో మొట్టమొదటిసారి పునరుద్ధనం పొందిన వాడు ఒక్కడే వాక్యం క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు ఎట్లా ప్రథమ ఫలం అంటే పాపంలో మరణించి తిరిగి లేచిన వాళ్ళనేది ప్రథమ ఫలం అంటుంది బైబుల్ అయితే అందరిలోకి వెళ్ళా ప్రథమ ఫలము ప్రభు ఎప్పుడు రెండు వేల సంవత్సరాల తిరిగి లేచిండు ఆయన మరణించి సమాధి చేయబడి ఆ రోజు ఆరంభమైంది ప్రథమ ఆయనతో ఆయనతో ఆరంభమై నీతో నాతో ముగించబోతుంది త్వరలో కాబట్టి కంటిన్యూటీ టైం అంటాం ప్రథమ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే ఏసు ప్రభు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినప్పుడు మరణించిన తిరిగి లేచిన వాడు దాని తర్వాత తక్కిన వాళ్ళు ప్రథమ ఫలం అని ఈ వాక్యం చెప్తుందన్నట్టు అదే అధ్యాయం ఇరవై మూడో వర్షంలో ఉంటుంది చూడండి ప్రతి వాడును దానికి ముందు ఆదాం ఆదాం అందరూ ఎలాగో మృతి పొందుతున్నారో అలాగనే క్రీస్ అందరూ బ్రతికింపబడుచున్నారు బ్రతికింపబడుదురు ప్రతి తన తన వరుసలోనే బ్రతికింపబడును ఇది నేను చూపించిన ఛాన్సాలు గురించి ప్రకటిస్తేప్పుడు ఇది ఎందుకు మనుషులు ఇది చూడరు ప్రతి తన తన వరుసలోనే బ్రతికింపబడును పునరుద్ధానం సంబంధించింది ఇది వాక్యం సంబంధించింది కాదు ప్రతి వాడు తన తన వరుసలోనే బ్రతికింపబడను వరుస అంటే ఏం చెప్పండి వాడి వంతు వాడి టైము ప్రథమ ఫలము క్రీస్తు తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు కాబట్టి ప్రథమ ఫలం ఫస్ట్ ఫలం క్రీస్తు తరువాత మనమందరం ఆ ఫలం చెప్తుంది వాక్యం బహుతేటగా అయితే ఏసు ప్రభు ప్రథమ ఫలం అయితే ఆయనను పరిస్థితుల గుంపు కంటిన్యూస్ గా ప్రథమ ఫలం ఆయన వచ్చేంత వరకు పరిశుద్ధంగా జీవించే వాళ్ళందరూ ప్రథమ ఫలం అన్న విషయాన్ని మనం అక్కడ అర్థం చేసుకుంటున్నాం తర్వాత మనం మొదటి తెసిన రాసిన పత్రిక నాలుగవ అధ్యాయంలో మనం చూస్తాము ఈ ప్రథమ ఫలము ముగింపు ఎప్పుడు ముగిస్తుంది ఈ ప్రథమ ఫలం ఇది కూడా కొంచెము కష్టతరమే ఈ వాక్యము మొదటి తెసిన రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం అంటే ఇదిగో బ్రదర్ ఇక్కడ ర్యాప్చర్ ఉందని చెప్తారు కానీ నేను సల చూపించినది కాదు రిజ్రిక్షన్ అని అదిరా ఎత్తబడటం కాదు పునరుద్ధానం అది వాక్యం అది మొదటి దేశం రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పద్నాలుగ పదహారవ వర్షంలో ఏముందంటే ఆర్భాటంతోనూ ప్రధానదూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ మూడున్నాయి ఇక్కడ ఎప్పుడన్నా చూపిస్తే వాటి గురించి పర్లోకం ప్రభు దియవచ్చును క్రీస్తునందు ఉండి మృతులైన మొదట లేతురు మొదట లేచేవారు ప్రథమ ఫలము మొదట ఎవరు లేస్తారు బ్రదర్ క్రీస్తు నందు ఉండి మృతులైన వారు లేదు బ్రదర్ లేదు అట్లా వాక్యం ఇందాక చూసినాము కొన్ని లష్ట పత్రిక మొదటి పత్రిక పదిహేనులో బూరం రోగును అప్పుడు కడబూరం రోగును అప్పుడు మీరు మార్పు చెందుదురు అనుంది ఇక్కడ కూడా అంతే ఈ బూరం రోగును అప్పుడు కృష్ణంతో మృతులైన వారు మొదట లేదురు ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకంగా ప్రభువును ఎదుర్కొంటకు ఆకాశ మండలంనకు మీద కొనిపోబడదుము ఇవన్నీ ఆత్మీయమైనవి ఇవి నిజమైన మేఘములు కావు నిజమైన ఆకాశ మండలములు ఆ మేఘాల మీద కూడా నిలబడు కూడా ప్రకృతి ఆలోచిస్తే ఇవి ఆత్మీయమైన చిహ్నాల నుంచి నేను చూపించిన చాలాసార్లు వాకిలలో ఈ మేఘం అంటే ఏంది ఆకాశ అంటే ఏంది అని మరి సదాకాలం ప్రభుత్వం కూడా ఉందామంటే ఎక్కడ ఉంటారు గాలిల్లో ఉంటారా కాబట్టి ఆయన వచ్చే టైము ఆయన అక్కడ చూపిస్తుంది ఆయన వచ్చే టైము శ్రమలకి సూచన అన్నట్టు ఏడవ బూరకి సంబంధించిన విషయం అది అది ఎప్పుడు ముగిస్తుంది అంటే ఎప్పుడు ఆరంభమైంది బ్రదర్ అంటే మొదటి బూరతో ఆరంభమయ్యి ఏడవ బూరతో ముగిస్తుంది అది అది టైమింగ్ అన్నట్టు కాబట్టి శ్రమల శ్రమల కాలము ఎప్పుడు ఆరంభమైంది అంటే రెండు వేల సంవత్సరాల ఎప్పుడు ముగిస్తుంది బ్రదర్ అంటే నీ టైంలో నీ కాలంలో ఎందుకంటే ఆరు బూరల కాలంలో చెప్పబడ్డ ప్రతి సూచనలు నెరవేరినప్పుడు అప్పుడు నువ్వు పక్కా టైం దగ్గరికి వచ్చిందని కాబట్టి ప్రభునందు మొదటి వారందరూ మొదట లేతురు అదే ప్రథమ ఫలం అయితే మనం ఆల్రెడీ ఆయన మరణ భూస్థాపన పుట్టుదలలో పాల్పొందిన వారం అనే రోజుల రాష్ట్రపత్రికల ప్రభు పౌలు మనకు చూపించింది కాబట్టి ఆత్మీయ స్థితిలో మనం ఆల్రెడీ చచ్చిన వారం ఆయనతో పాటు చేయబడి ఆయనతో పాటు మరణించి ఆయనతో పాటు మూడోనాడు తిరిగిలేసిన వాళ్ళము కాబట్టి మనమే ప్రథమ ఫలం లక్ష మంది ప్రథమ ఫలంగా కొనబడ్డ వారు మనుషులలో నుంచి ఆ యొక్క ప్రాణగ్రంథం అధ్యాయం నాలుగు వర్షాలు మనం చూస్తున్నాం అయితే ఇది ఎప్పుడు ముగిస్తుంది అంటే మొదటి కొంత పత్రిక పదిహేను ఇరవై నాలుగు ఉంది అది అప్పుడు అంతం వచ్చును అంటాడు ఇవన్నీ ముగించినాక అప్పుడు అంతం అంటే ఎండ్ అవుతుంది ఎండ్ ఆఫ్ ఎండ్ అంటాం దాన్ని ఎండ్ ఆరంభమై అది ముగించే టైం అన్నట్టు ప్రభు మనకు అక్కడ బయలుపరుస్తుంది దాన్ని ఎండ్ అనేది అందరూ చనిపోయినాక పరలోకంలో అర్ధ గంట నిర్మానుషం సైలెన్స్ అని కదా అది చూపించిన నేను కొంతకాలం ఇంకా పాటలు ఉండవు వాయించారు ప్రసంగలు చూపించిన నేను టైం అయిపోయింది అంత సైలెన్స్ అందరూ మరణించినాక ఇంకేం పాటలు ఇంకేం వాయిద్యాలు వాయిస్తారు ఓసారి మనము చింతూరు ప్రాంతం ఛత్తీస్గఢ్ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ వరదలు వచ్చినాయి ఆ రెండు అంతస్తుల ఎత్తున వరదలు అన్ని కొట్టుకుపోయినాయి ఇంట్లో అయితే ఒక చర్చిలో తీసుకెళ్ళిన వాళ్ళ తర్వాత ఆయన్ని వాళ్ళ చర్చిలో మ్యూజిక్ సిస్టమ్లు డ్రామ్స్ గేమ్స్ అన్ని కొట్టుకొని బయటపడిపోయినాయి అంత తుప్పు అంటే ఆ చర్చిలో కొంతకాలం వరకు పాటలు లేవు వర్షిప్ లేదన్నట్టు చిహ్న పరంగా కానీ ఆరోపూర తర్వాత అందరూ ఇంకా పర్లోకంలో నిశ్శబ్దం అంటే దేవుని సన్నిధిలో నిశబ్దం అంతా చనిపోయినవారు వాళ్ళందరూ అప్పుడు గొరపిల్ల వస్త్రం రక్తంలో వస్త్రాలు ఉతుక్కొని వచ్చిన వారు వీళ్ళందరిని యోహన్ భక్తులకి దూత చెప్తున్నాడు అన్నట్టు కాబట్టి ఈ ఎండ్ ఈ అంతము ఎప్పుడు వస్తుంది అన్నప్పుడు అది వచ్చే వారం మీకు బహుదీర్ఘంగా వాటిని చూపిస్తా ప్రభు మత్యసు వార్తలో ఈ యొక్క అంతం గురించి మాట్లాడేండు పదమూడవ అధ్యాయంలో మత్తవార్త పదమూడవ అధ్యాయం చూడండి ఒకసారి ముప్పై తొమ్మిదవ వచ్చిన పదమూడు ముప్పై తొమ్మిది అయితే కోత కాలము అంటే ఏంది అని అక్కడ చెప్తున్నాడు అక్కడ ముప్పై గురుగులు అంటే ఏంది దాని విత్తినవాడు ఎవడు శత్రువు ఎవరు అన్ని చెప్తుండడు అంటే ఉపమానాలు అర్థం చేసుకోవాలనో ప్రభు ఒక విధనాలు నేర్పించాడు మనకు అక్కడ ఏమని చూడండి అక్కడ ముప్పై ఎనిమిదవ పొలము లోకము మంచి విత్తనములు రాజ్య సంబంధులు గురుగులు దుష్టిని సంబంధులు వాటిని విత్తిన శత్రువు అపవాది కోతా యుగ సమాప్తి బాగా అర్థం ఇవన్నీ మన ప్రభు చూపించిన అర్థాలన్నట్టు జేమ్ స్ట్రాంగ్ నంబర్స్ కావవి అవి ఇవన్నీ చిహ్న పరంగా చెప్పబడ్డాయి కోత అంటే యుగ ఇది ఆరంభమైంది కోత ముగింపు దశకి మనం వచ్చినాం కాబట్టి ప్రథమ ఫలంలాగా మనల్ని కొనుక్కున్నాడు దేవుడు ఇది ముగింపు దశ ఇప్పుడు మనం ఉంటున్న కాలం కాబట్టి వీటన్నిటిని బహు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే కోసేవాళ్ళు దేవదూతలను ఉంది ఇక్కడ వాక్యం అది ఇప్పుడు నేను ఓపెన్ చేయను ఎందుకంటే కొంచెం కష్టము దేవదూతలు అంటే ఎవరనేది పాత నిబంధన కాలంలో పర్లోకాలు ఉన్న వాళ్ళు ప్రత ఉన్న సేవకులు సంఘదూతలు కాబట్టి నలభై తొమ్మిదవ చూడండి నలభై వచనం మతైసు వార్త పదమూడవ అధ్యాయము నలభై తొమ్మిదవ వర్షంలో ఎట్లుంటుంది అలాగే యుగ సమాప్తి ఎందు జరుగును దేవదూతలు వచ్చి నీతి నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండంలో పడవేదురు అక్కడ ఏడుపును పండ్లు కోరుకుటయు ఉండును కాబట్టి వేరు పరచడం సెపరేషన్ అంటం సో యుగము ముగించే టైం అంటే కోత యుగ సమాప్తికి సాదృశ్యం అని కోత అంటే యుగం ముగింపు అంత పంట చేతికి వచ్చింది ఇంకా కోసుకోవాల్సిందే కాబట్టి అక్కడి నుంచి ఆయన కొడవలి పడేస్తాడని చూపిస్తాను వచ్చే వారము ఆయన పరులో అక్కడి కొడవలి పడేస్తుండూ అప్పుడు ఆ కొడవలి చేత ఈ యొక్క కోత అంతా కోయబడుతుంది అన్న విషయాన్ని కాబట్టి నీతిమంతుల నుంచి ఈ యొక్క దుష్టత్వాన్ని దేవుడు వేరుపరుస్తుండడు లేక నీతిమంతులని దుష్టుల నుంచి వేరుపరుచుకుంటున్నాడు అది యుగ సమాప్తిలో జరుగుతుంది అంటే శ్రమల కాలంలో జరుగుతుంది ఎండ్ టైంలో జరుగుతుంది కోతకు వస్తేప్పుడు గురుగులని గోధులను ఒకేసారికి లేదు రెండింటినీ సమయానికి ఎదగని కోత కాలంలో వాటిని సెపరేట్ చేస్తామని చెప్తున్నాడు దేవుడి ఉపమానంలో ఇవన్నీ నిజంగా చెప్పబడ్డాయి కాబట్టి క్లుప్తంగా ఇప్పుడు ముగించే టైము యాకబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదిహేడు వశనంలో ఈ ప్రథమ ఫలముగా ఉన్న మనలో ఏ గుణం ఉండాలని చూపిస్తుంది అదొకటి చూపిస్తే నేను అనుకుంటే అది కంప్లీట్ అయినట్టే అర్థం యాక రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదిహేడు పద్దెనిమిదిలో నా ప్రియల్ సహోదరులారా మోసపోకుడి శ్రేష్టమైన ప్రతి సంపూర్ణమైన ప్రతి వరమును వర చేసుకోండి శ్రేష్టమైన ప్రతి ఈవి మనకు అనుగ్రహించిన దేవుడు సంపూర్ణమైన ప్రతి నీకు నాకు అనుగ్రహించింది వాటిని ఇవి పర సంబంధమైనది మైనదై జ్యోతిర్మయుడగు అంటే ఫాదర్ ఆఫ్ లైట్ అంటాం ఇంగ్లీష్లో జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద నుండి వచ్చను కాబట్టి తండ్రే ఇవన్నీ మనకిచ్చిండు తర్వాత ఆయన ఎందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు ఇంగ్లీష్లో చూస్తే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది విత్ హూమ్ దేర్ ఇస్ నో వేరియబుల్నెస్ నీ షాడో ఆఫ్ టర్నింగ్ నీడలు లేవు అని చెప్తుండూ తర్వాత పద్దెనిమిదవ వర్షం కష్టపడికి ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండున్నట్లు సత్య వాక్యము వలన తన సంకల్పం ప్రకారము కనేను కాబట్టి విషయం అర్థం చేసుకోండి ప్రథమ ఫలంగా ఉండాలంటే ఏంది అంటే సత్య వాక్యం ఉండాలనే దగ్గర ఇది సిగ్నల్ అన్నట్టు ఇది సూచన అన్నట్టు ఇండికేషన్ అన్నట్టు నువ్వు సత్యవాక్యాన్ని ప్రకటిస్తలేవు అంటే నువ్వు ప్రథమ ఫలం కాదన్నట్టు గొప్ప జనము ఎందుకు ప్రథమ ఫలం కాలేకపోయింది అంటే వాళ్ళు అబద్ధాన్ని ఆశ్రయించు కాబట్టి మొదటి రెండు గుంపులు సర్పములు తేళ్లు ఎందుకు ప్రథమ ఫలం అవి దుష్టత్వము అపైతత్వంలో జీవించినాయి కాబట్టి స్వార్థము ధనాపేక్షత కూడింది పవర్ పవర్ ఇక్కడ రాజ్యమాలనుకుంటున్నారు వాళ్ళు బలవంతంతో అందుకు చర్చ్ సిస్టమ్ అట్లా భయంకరంగా అయిపోయి కొట్టుకుంటున్నారు పోలీసుల చుట్టూ తిరుగుతున్నారు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు వాళ్ళను పోషిస్తున్నారు పేదవాళ్ళను పోషించండిరా అంటే కోర్టులని జడ్జిలని న్యాయవాదులను పోలీస్ ఆఫీసర్లని పోషిస్తున్నారు ఎంత అన్యాయంగా ఉంది ఈరోజు దుష్టత్వము అపవిత్రమైన జీవితం నువ్వు అనాథలను పోషించండి అంటే పోలీస్ సిస్టమ్ని పోషిస్తున్నావు లాయర్స్ ని పోషిస్తున్నావు గుండాలను పోషిస్తున్నావు మన దుష్టత్వం కాదా న్యాయాన్ని తిట్టివేసింటా లేదా ఈరోజు చర్చ కాబట్టి నువ్వు ప్రథమ ఫలంగా ఉండాలంటే నీలో సత్య వాక్యం ఉండాలా ఇప్పుడు చెప్పబడుతున్నది వింటున్న ప్రతి వాక్యము సత్యమని నీకెట నేను చెప్తున్నాను కాదు కదా నువ్వు వాటిని పరిశీలించాలా బిర్యాన్లు బహు అన్నాడు తెస్లో నికల కంటే అపుస్ల కార్యంలో ఎందుకు ఎవడనే కానీ చెప్పేటోడు ఈయన చెప్తున్నది వాయిబుల్లో ఉందా లేదా అని పరిశీలించిన వాళ్ళు వాళ్ళు పౌలు వంటి వాన్ని కూడా వాళ్ళు నిలబెట్టేసినారు కాబట్టి నీలో సత్యావాక్యం లేకపోతే నువ్వు ప్రథమ ఫలము కాదు అంటే లక్ష వేల మందికి కారనట్టు మీరు ఇంకా గొప్ప జనమే ఉన్నారు నీతిమంతులాగానే ఒక ఆదివారమే కనిపిస్తారు సోమవారం నుంచి శనివారం వరకు మళ్ళా టీవీలు సినిమాలు షికారులు ఎక్కడ తిరుగుదామా ఎక్కడ పోదామా ఏ పార్టీలు అటెండ్ అవుదామా ఏ లోకంలో తిరుగుదామా అనే ఉంటుంది అన్నట్టు దేవరాత్రంలో దేవుని వాక్యాన్ని ధ్యానించాలా పరామర్శించాలా కష్టంలో ఇటువంటి ఆలోచనలే ఉండవు అన్నట్టు కానీ ప్రథమ ఫలంగా నువ్వు భద్రపరచబడ్డవాడు ప్రథమ ఫలం దేవుని సన్నిధి తీసుకొస్తారు ఆ ప్రథమ ఫలాన్ని వాడుకోరు దేవుని సన్నిధిలో పెడతారు దాన్ని కాబట్టి కొనబడ్డవాడు ఆ విత్తనాలలోకి వెళ్ళి ఆ పంటల నుంచి సపరేట్ చేయబడ్డవాడు కాబట్టి నువ్వు సత్యవాక్యంనే ప్రకటించాలా ఏదైనా కానీ దాన్ని పరిశీలించాలా ఫస్ట్ పాయింట్ ఏంటంటే పరిశీలించాలా నువ్వు చెప్తుంది వాక్యంలో ఉందా లేదా బైబిల్లో ఉందా లేదా ఆధారాలు ఉన్నాయా లేవా లేకుండా చెప్తే నువ్వు మోసపోయిన వాడవన్నట్టు అంటే ఈ వాక్యాన్ని నువ్వు సూచించాగా జాగ్రత్తగా యేసు ప్రభువు తమ్ముడలో ఒక్కడే ఆయనను వెంబడించండు అంతమంది తమ్ముడలో ఆయన పేరు యాకూబ్ ఆయన ఒక్కడే ఆయన వెంబడించాడు కాబట్టి దేవుడు అతనికి ఇవన్నీ చూపించండు బట్టి మనము ఈ ప్రథమ ఫలంలలో ఇది సంపూర్తి అయ్యే టైం అనట్టు ఆ రెండు వేల మన ప్రభుత్వం ఆరంభమైంది ఈ ప్రథమ ఫలం మన టైంతో ముగించబోతుంది లక్షా నలభై నాలుగు మందిని సీల్ చేసుకోబోతున్నాడు దేవుడు ఆ సీలింగ్ కంప్లీట్ అయ్యే టైం అది ఆరంభమయ్యే ఎంతో కాలంగా ఇంకా అది ముగించే టైంకి మనం ఉన్నాం అయితే ఎవరికైతే ఈ సీలింగ్ లేదో ఎవరైతే సత్యాన్ని ప్రకటించారో వాళ్ళు అబద్ధాన్నే నమ్ముతారు అని ఒక్కటే వాక్యాన్ని నేను ఇప్పుడు చూపించేసి క్లోజ్ చేస్తా ఈ యొక్క సత్యాన్ని త్రునీకరించిన వాళ్ళు ఎట్లా ఉంటారు అనేది మొదటి దశలో రాసిన పత్రికలో ఒకటే ఇంకా అది లాస్ట్ వాక్యం నేను చూపించేస్తే మనం అందరం ప్రార్థనా పూర్వకంగా వెళ్ళిపోయి నిద్రపోవచ్చు మొదటి దశలో రాసిన పత్రిక రెండవ తెశలో రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదవచనం అయితే పదికి ముందు చూడండి నశించు నశించున్న వారు అంటే మొదటి రెండు గుంపులవి నశించుచున్న వారు తాము రక్షింపబడటకై సత్య విషమైన ప్రేమను అవలంబింపకపోయి రి సత్య విషమైన ప్రేమ అనికుండాల బైబుల్లోని ప్రతి వాక్యంలోని సత్యాన్ని నువ్వు ప్రేమించాలని చెప్తుంది ఈ వాక్యం నేను చెప్పిన ఒకప్పుడు గుడ్డివాణ్ణి ఇప్పుడు నేను చూడగలుగుతున్నా ఇది కేవలం ప్రభు కలిగింది నా ప్రయాసం కాదు నా గొప్పతన అసలే కాదు ప్రార్థనలో కనిపెట్టినా కొన్ని కొన్నిసార్లు గంటలు గంటలు ఆరు గంటలు ఏడు గంటలు కూడా అయిపోయింది కనిపెట్టడం అదే మీకు అందుకే నేను చేయగలిగిన కాబట్టి మీరు కూడా చేయగలరని చెప్తున్నాను ఒక గంట సేపు కూడా ప్రేయర్ చేయలేవా అనిపోయిన ఆ ద్వారం నేను కనీసం ఒక గంట సేపు దేవుడు కానీ నేనేం చెప్పినా ఒక్కొక్కరికి నాలుగు గంటలు చేయండి అని చెప్పిన నాలుగు గంటలు మీరు చేయరు నాకు తెలుసు నాలుగు గంటలు టీవీల ముందైతే కూర్చుంటారు చాలామంది మీరు కాదు గొప్ప ఎన్ని గంటలైనా మొబైల్ మీద రుద్దుతూనే ఉంటారు వాట్సాప్ మెసేజ్లు ట్విట్టర్లు ఇంకేమేమో ఉంటాయి అన్ని సోషల్ మీడియా యాప్స్ వాటి అన్నింటినీ రుద్దుకుంటా రోజంతా గడుపుతారు కానీ ఒక రెండు గంటలు కూడా ప్రార్థనలు కూర్చోలేరు వాళ్ళ దశభాగాలు ఇస్తారు మీకు ఇచ్చిన టైంలో దశభాగం రెండున్నర గంట కదా వాళ్ళు రెండున్నర గంటలు ఎప్పుడు చేస్తే ప్రార్థన ఎన్ని సమాచారాలు అయింది నువ్వు చేసి ప్రార్థన మళ్ళీ నీకు ఎందుకు ఇవి బయలుపరచాలా దేవుడు ఆయన సన్నిధిలో సమయం గడిపుతాయి కదా ఆయన బయలుపరిచేడది లేకుంటే ఎట్లా బయలుపరుస్తాడు ఇవన్నీ దగ్గర దగ్గర తొంభై గంటలు రికార్డింగ్స్ అయినాయి ప్రకటన గ్రంథం మీద అది మానవ ప్రయత్నమా మనం ప్రయాసపడితే వచ్చిందా లేక ప్రభు వచ్చిందా ప్రభు ఆయన సన్నిధిలో సమయం గడుపుతానే కదా ఒంటరిగా ఉన్నావు నువ్వు ఎంత సమయం గడపచ్చావు నువ్వు ప్రార్థనలో నిద్ర రానప్పుడు రాత్రిలలో ప్రార్థనలు గురించవచ్చు కదా ప్రార్థన అంటే కొంతమందికి ఆవలితలు ఉంటాయి ప్రార్థన నిద్ర రానప్పుడు ప్రార్థన కూర్చుంటామా కూర్చోం కదా కాబట్టి పరిశుద్ధులు వీటన్నిటినీ జాగ్రత్తగా పరిశీలించాలా ప్రతిదీ స్మార్ట్గా ఉండాలా వివేకులై ఉండేటి పౌరముల వల్లే నిద్ర నిష్కలంకులైటి ఎందుకు చెప్పిండంటే అర్థం చేసుకోవాలి స్మార్ట్గా సేవకులు అందుకే ఇక్కడ ఏం చెప్తుండంటే నశించుతున్న వారు ఎవరు నశించుకోతారు సత్య విషయమును సత్య విషయమైన ప్రేమను అవలంబింపని వారు బైబుల్లోని వాక్యాల్లోని సత్యాన్ని ప్రేమించని వారు సత్యాన్ని ప్రేమించాలని చెప్తున్నాడు మీకు తెలుసు సత్యం అంటే ఈస్ప్రోబేని సత్యం విషయమైన ప్రేమను అవలంబింపకపోయేది గనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక్రియలతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించిన వారిలో సాతాను కనపరుచు బలమును అనుసరించి నశించే వారిలో సాతాను కనపరచే బలం అంటే సంపూర్ణంగా వాడు సైతాన్ని కంట్రోల్కి వెళ్ళిపోయినారు అన్నట్టు వీళ్ళు ఎందుకు అంటే సత్య విషయమైన ప్రేమను అవలంబించకపోవడం వల్ల హిందూ చూడండి పదకొండవ వచనంలో హిందు ఎందుచేత సత్యని ప్రేమింపక సాతను బలం కలిగిన వాళ్ళు మోసంలో జీవిస్తున్న వాళ్ళు వీళ్ళు అబద్ధాన్ని ఆశ్రయించిన వాళ్ళు ర్యాప్చర్ కల్ట్ బోధకులు డిస్పెన్సేషనలిజం బోధకులు ఈ బోధాన్ని ఆన్సరించిన వాళ్ళు వీళ్ళందరూ అబద్ధాన్ని ఆనుసరించిన వాళ్ళు వీళ్ళందరూ హిందు చేత నమ్మక చెప్పబడుతున్న వాక్యాలని సత్యాన్ని తృణీకరించడం వీళ్ళు సత్యంను నమ్మక దుర్నీతి అందు అభిలాష గల వారందరూ శిక్షా విధి పొందుటకాయి అబద్ధంను నమ్మునట్లు ఎందుకంటే నువ్వు ఆల్రెడీ అబద్ధాన్ని ప్రేమించినావు కాబట్టి ఇంకా అన్ని నీకు అబద్ధాలే అనుగ్రహించబడతాయి వాటిని నమ్మేటట్లు చేస్తారంటే దేవుడు చూడండి అబద్ధంని నమ్మునట్లు మోసము శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు ఇది రెండు మొదటి రెండు గుంపుల మీదకి తీరుతుంది అన్యాయం జీవించే వాళ్ళు అపరితంగా జీవించే మోసపోయిన వాళ్ళు కాబట్టి వీళ్ళు సత్యాన్ని ప్రేమించారు అందుకు మనం వాళ్ళకి చెప్పం ఇవి వాళ్ళకి చెప్పినా ఊహ చవి ఇట్లా చవిపోయినా చదువుతులు ఇస్తారు వాళ్ళు నేను ట్రై చేసినా అయినా చెప్తా ఉంటాను వాళ్ళు వినరా కాదు వాడు విన్నా వినకుండా నా బాధ్యత నాకు బయలుపరిచిండు దేవుడు నేను చెప్తా పాఠశాలకి చెప్తా ఎక్కడ పోయినా సడన్లీ ప్రశ్నలు వేస్తారు వాళ్ళు ప్రభు ఒక విధానం నేర్పించిండు వాళ్ళతోను ఎట్లా వాళ్ళకి ఇవన్నీ నేను చూపిస్తా వాక్యాలు నువ్వు ఎక్కడ నువ్వు చూసుకో అంటే డిస్టర్బ్ అయిపోతాడు కాబట్టి అబద్ధంను నమ్మునట్లు దేవుడే మోసం చేయి శక్తిని వారికి పంపుతున్నాడు కాబట్టి నీలో అబద్ధం ఉండకుండా అబద్ధాన్ని నమ్మకుండా మోసం చేయి శక్తిని దగ్గరికి రాకుండా ఉండాలంటే నువ్వేం చేయాలా సత్య విషమైన ప్రేమను అవలంబించాలా సత్యాన్ని మనుషులకు ప్రకటించాలా ప్రథమ ఫలం అంటే అర్థమది వాళ్ళకి సత్యం తెలుసు కాబట్టి వాళ్ళు దాన్ని ప్రకటిస్తారు అటువంటి జీవన విధానాన్ని ప్రభు మీకు అనుకరించాలని నేను ప్రార్థిస్తా పరశుధుర వేవా మీకు వదనాలనైనా అవును ప్రభుగా అబద్ధాన్ని నమ్మనట్లు ఓ ప్రవ్వ మోసపుచ్చు ఆత్మశక్తిని దేవుడు వారికి పంపించి ఉన్నాడని ఉంది వాక్యం నైనా నశించపోయే వాళ్ళకి అట్లనే ఉంటుందని చూపిస్తున్నారు నేను కానీ మమ్మల్ని ప్రథమ ఫలంగా కొనుక్కున్నారు సకల గోత్రములలో నుంచి ఇస్రాల్ మధ్యల నుంచి దాని తర్వాత మనుషుల నుంచి కాబట్టి నేను మీ కొరకు నాజిరు చేయబడ్డ జీవితం మీ కొరకు స్పెషల్గా మీరు మమ్మల్ని ఎన్నుకున్నారు కాబట్టి మెలికి సతక క్రమంలో మేము ఉండాలా ప్రభు ఇతరులను పరామర్శించాలా ప్రభు మీరు మాకు ఇచ్చిరడం మాదేం లేదు గొప్పతనం మేము ఎవరికి ఇస్తలేం మీరు ఇచ్చిందే మేము ఇస్తాం కష్టపడి సంపాదించుకుంది కానే కాదని అది కేవలం మీరు మాకు కాబట్టి ఒక అనాథకి ఒక ముద్దాన్నం పెట్టే జీవితం మాకు అనుగ్రహించి మనం ఇంతవరకు మేము ఎవరికి ఒక ముద్దాన్నం పెట్టలే బయట వాళ్ళకి పేదలకి ఇక మీదట పెడతాం ప్రభా మిక్కిల అల్పులైన సహోదరులకు మేము పెడతాం ప్రభు అటువంటి జీవితం మాకు అనుగ్రించండి నేను మెలికేసేద యాజకత్వంలో మేము ఉన్నాం రాజులమే కానీ భేదాలలాగా జీవిస్తున్నాం చెప్పుకోవడానికి రాజు కానీ ఒక పైస లేదు జేబులు అంత భయంకరమైన జీవితం రోజు క్రైస్తవ జీవితం నైనా బెగ్గింగ్ లైఫ్ అయిపోయింది ప్రభు అటువంటి బెగ్గింగ్ లైఫ్ నుంచి బయటికి తీసుకొని రమ్మని ప్రార్థిస్తున్నాం ఇతరులకి మేము కొన్నేలు వంటి జీవితం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దాన చేసే జీవితం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం అవి మీ సన్నిధికి చేరినాయని మీరు చెప్తున్నారు జ్ఞాపకార్థంగా మళ్ళీ మా ప్రార్థనలు జ్ఞాపకార్థంగా మీ సరిగి చేరాలంటే ధన ధర్మాలతో కూడా నా జీవితం ఉండాలా అటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి ప్రథమ ఫలంగా కొనబడ్డ వాళ్ళం దానికి తగినట్లు మేము జీవించాలా పరిశుద్ధంగా అటువంటి కృప భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని బ్రదర్ సిస్టర్స్ అందరినీ ఆశ్రయించి వారి జీతంలో రావాల్సిన మేల్లన్నీ అనుగ్రహించండి దుష్టుని గద్దిస్తున్నాం ఏ శ్రీకృష్ణం వెళ్ళిపో ఎవరిది ఉండడానికి వెళ్ళేది ఎవరి గెట్ లాస్ట్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ప్రతి ఒక్కరి మీకొరకు సాక్షిగా నిలబెట్టి రాత్రి మంచి ధరత ఇచ్చండి ఆ యొక్క పీడకలను కొట్టివేయండి ప్రభా పరులోకొప్ప దర్శనలు అనుగ్రించండి సత్యాలని మేము నిమరు వేసుకుంటూ మా జీవితాన్ని కొనసాగించుకోవాలా ముఖ్యంగా వీటిని మేము ప్రకటించాలి ప్రకటన గ్రంథాన్ని ధ్యానించేవాడు ధన్యుడు మన ప్రకటించేవాడు వాడు ప్రభా మళ్ళ అటువంటి విశేషమైన ధన్యత మాకు అనుగ్రహించమని యేసు క్రీస్త నాన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆంబెన్ మన ప్రభు ఏసు క్రీస్త కృపా సమాధాన పింపు మనందరికీ సదాకాలంతోక ఆంబెన్ ప్రెసిడౌం ప్రెసిడెంట్ ప్రెసిడర్ బ్రదర్ ప్రెసిడెంట్ సిస్టర్ అందరికీ